హలో బ్రదర్ విజయ గారు మీరు స్టార్టింగ్ ప్రైజ్ చేస్తున్నాను సార్ పరిశుద్ధుడ మహోన్నత సర్వోన్నత సర్వాధికారి సర్వకృపానిధి కదే ఏ వంద నాలుగు స్కూత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభుత్వం కదేవా తండ్రి ప్రభావ ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి మీకు వంద చెల్లిస్తున్నాను తండ్రి సహాయం చేయవలసిందిగా అడుగుతుంటున్నాను ప్రభావ ఆయన ఎక్కడ మీ నామంలో ఇద్దరు ముగ్గురు కూడి వారి మధ్య నేను వింటానని కలిసి ఏ ప్రే మీకు వంద నాలుగు మా మధ్యలో ఉన్నారని గొప్ప కార్యాలు చేయబోతున్నారని నేను విశ్వసిస్తున్నాను తండ్రి ఆయన అడిగి వహించిన దానికన్నా అత్యధికంగా ఇచ్చే దేవుడు తండ్రి ప్రభావ మేము నలుగురుగా కూడి అదే మిమ్మల్ని ఆరాధించటకు మిమ్మల్ని మహిమపరచుటకు తర్వాత మేము కూడా జ్ఞానం పొందుకునేటకు భక్తిలో జీవించుటకు మాకు ఈ రోజు అవకాశము కల్పిస్తున్నందుకు మీకు వందనాలు తెలిస్తుంటున్నాం అయ్యాగారు ఎవరైతే నాయన అయా వాక్యాన్ని పంచుకోబోతున్నారో ఆయన అభిషేకించ తండ్రి ఆయన ద్వారా మాకు ఆయన మేలులను జ్ఞానమును దయచేయమని భక్తిని కూడా మాకు దయచేయమని వినిది వినిదే ముప్పలుగా అరవదులుగా నూరు గంటలుగా ఫలించి ఆయన అది వరదకు మాకు జ్ఞానం దయచేమ వేడుకొని చుంటున్నాం పాటల ద్వారా మీరే మేము పంపుకోండి తండ్రి మా సహోదరులు తండ్రి ప్రభా ఆయన వాళ్ళు అవుట్ రీచ్ వెళ్ళి ఉన్నారు ప్రభా అక్కడ గొప్ప కార్యాలయాన్ని చేయమని తండ్రి ప్రభాయన ఇంకా ఎవరైతే జాయిన్ కాలేకపోయినో వారిని మరొకసారి జ్ఞాపకం చేసుకున్నాము మాకు ఇచ్చిన ఈ సువర్ణ అవకాశాన్ని మేము సద్వినియోగం చేసుకునేటప్పుడు మాతో మీరు ఉన్నందుకు మీకు వందనాలు తెలియదు పరిశుభ్ర ప్రార్థిస్తూ అడిగి వేడుకుంటున్నాము తండ్రి పాట పాడుకుందామండి పాట పాడుకున్న తర్వాత సార్ వాక్యం మలుచుకుంటారు వాక్యం అయిన తర్వాత పాట పడతారు తర్వాత వాక్యం అయిపోయిన తర్వాత ఒక పాట మన సంపత్ సార్ పాడతారు ఆ తర్వాత ప్రేయర్ పాయింట్స్ అండి అట్లా పెట్టుకుందాం ఈరోజు ప్రేమ ఇది ఎవరు కొలువలేనిది నిజము దీనిని లేనిది ప్రేమయేసుని ప్రేమ అది ఎవరు కొలువలేనిది నిజము దీనిని నమ్ము ఇది భువికందించలేనిది ఎన్నాడన్నడు మారనిది నాయసుని దివ్య ప్రేమ ఎన్నాడన్నడవీడనిది నాయసుని నిత్య ప్రేమా ఎన్నాడన్నడు మారనిది నాయని దివ్య ప్రేమా ఎన్నాడన్నడూడనిది నాయని నిత్య ప్రేమా ప్రేమా ఏ సుని అది ఎవరు కొలువలేనిది నిజము దీనిని నమ్ము ఇది ఉందించలేనిది తల్లి తండ్రుల ప్రేమ నీడవలే గతించును కన్నా బిడ్డల ప్రేమ కలలా కరిగిపోవు తల్లిదండ్రుల ప్రేమ తించును కన్నా బిడ్డల ప్రేమ కలలా కరిగిపోను ఎన్నాడు మారనిది నాయసుని దివ్య ప్రేమ ఎన్నాడన్నడు వీడనిది నాయసుని నిత్య ప్రేమ భార్య భర్తల మాధ్య వికసించిన ప్రేమ పుష్పము వాడిపోయి రాలు త్వరలో మూడులా మిగిలిపోను భార్య భర్తల మాధ్య ప్రేమ పుష్పము వాడిపోయి రాలును త్వరలో మూడులా మిగిలిపోవును ఎన్నాడన్నడు మారనిది నాయని దివ్య ప్రేమ ఎన్నాడన్నడు వీడనిది నాయసుని నిత్య ప్రేమ బంధుమిత్రుల ఎందు వెలుగుచున్న ప్రేమ దీపము నూనె ఉన్నంత కాలమే వెలుగునిచ్చి ఆరిపోవును ంధుమిత్రుల ఎందుచున్న ప్రేమ దీపము నూనె ఉన్నంత కాలమే వెలుగునీ చిపోవును ఎన్నాడన్నడు మారనిది నాయ సునీ దివ్య ప్రేమ ఎన్నాడన్నడు వీడనిది నాయ సునీ నిత్య ప్రేమ ప్రేమ అది ఇప్పుడు మన మధ్యలో చంద్రశేఖర్ సార్ వదనాలు రదే ప్రార్థన పూర్వకంగా మనము దేవుడి వాక్యాన్ని ప్రయత్సడం ఆయన స్వరం వినాలా అనేది ఆసక్తితో కూడిన పని ఇది ఎందుకంటే ఆయన ఏరీతిగా మాట్లాడుతుంట మనం గ్రహించాలంటే చాలా ఓర్పు ఓటు అవసరం పరిగెత్తడానికి అవసరం లేదు అనేక మనం ఏం చేస్తుంటాం అంటే త్వర ముగించుకొని పరిగెత్తుతా ఉంటాం కాబట్టి ఆ రీతిగా కాకుండా ఏ రీతిగా తర్వాత విషయాలు కొన్ని పంచుకోవాలనుకుంటున్నాయి కొన్ని ఎక్స్పీరియన్సెస్ కొన్ని ఇతరుల నుంచి నేర్చుకున్నవి ఎందుకంటే క్రైస్తవ జీవితము అధికంగా నేర్చుకుండేది కాబట్టి ఇతరుల నుంచి అనేక మంది సేవకులతో పట్టు తిరుగుతూ ఉంటాము అనేక ప్రాంతాలలో తిరుగుతూ ఉంటాము ప్రార్థన జీవితము ఇతరుల నుంచి నేర్చుకుంటా ఉంటాం కానీ ఈ రోజు నేను కొన్ని విషయాలు ప్రార్థనకు సంబంధించిన విషయాలు కొన్ని ప్రార్థనలు ఎందుకు జవాబు రావు కొన్ని ప్రార్థనలు జవాబులు కానీ అన్ని ప్రార్థనలు అయిన వెళ్తాయి అన్న అంశం గురించి అన్ని విషయాల గురించి నేను మీతో కొన్ని పంచుకోవాలనుకుంటున్నాను బైబుల్ కు ఆధారంగా బైబుల్లోని కొన్ని వాక్యాలు మనం చూస్తూ వాటిని అధ్యానించడానికి ప్రయాసపడతాం ముఖ్యంగా ఏంటంటే ప్రతి వాక్య పరిచర్య ప్రార్థనతో ఆరంభం కావాలా ప్రార్థనతో ముగించాలా అది ఒకటి నేను నేర్చుకున్నాను తన అనేక పర్యాలు నేను చూస్తా ఉంటాను ప్రార్థన వాక్యం చెప్పినాక ప్రార్థన ఉండదు చాలా మట్టుకు నేను గమనించిన ఈ విషయాన్ని కొంతమంది ప్రార్థన వాక్యానికి ముందు కూడా ప్రార్థన చెయ్యాలి నేను చూసిన అంటే ఎవరిలో తప్పు లెక్క పెట్టేసేవ జీవితం కాదు అనేది కానీ ఒకరినొకరం హెచ్చరించుకోవాలా ఒకరినొకరం ఆదరించుకోవాలా ఇందులో ప్రేమ ఉంది ఎందుకంటే క్రైస్తవ జీవితం ప్రేమ సిద్ధాంతానికి సంబంధించింది కానీ క్రైస్తవ జీవితం ఈరోజు ఏ రీతి ఉందంటే ఎక్స్ట్రీమ్ ప్రోగ్రామ్స్ పరిగెత్తాల పరిగెత్తాల పరిగెత్తాలనుంది గానీ ఒక క్షణం ప్రభు సన్నిధిలో కూర్చొని ప్రార్థించి ఆయన నుంచే తెలుసుకొని ఆయన ఆమోదంతోనే పోతున్నా లేదని కొంచెం పరీక్షించుకోవాల్సిన విషయం కాబట్టి ఇటువంటి విషయాలు నేను మీతో ధ్యానించాలనుకుంటున్నాను ముందుగా ప్రార్థన చేసుకుందాం పరుశుధర వగు తండ్రి మీకు వందనాలనైనా కృపగల దేవ మీకు స్తోత్రాలను అయినా ఆయన కలువలి మీరు మాకు చూపించిన ఆయన కృపాన్ని మీకు ఎంత వందనాలు రోగ మేము నశించిన వారేమో ఏమిటి ఉండగానే మీరు మా ఈ లోకంలోకి వచ్చినారని మమ్మల్ని రక్షించుకున్నారు ఏ మమ్మల్ని మీ పిడలుగా స్వీకరించినారు మీ యొక్క తిరుమల ప్రాణాన్ని పెట్టి మమ్మల్ని రక్షించుకున్నారు మా పాపాలు క్షమించినారు మీ యొక్క పరుషుడు ఆత్మాభిషేకం చేసినారు కృపారులు అనుగ్రహించినారు అవునైనా ఆత్మ ఫలాలు అనుగ్రహించినారు ఇవి మేము చేసుకున్న గొప్పతనం కానే కాదు ప్రభా ఇది కేవలం మీ యొక్క ప్రేమ ఒక తండ్రి పిడ్డలను ప్రేమించిన రీతిగా మీరు మమ్మల్ని ప్రేమించినారు ఈ ప్రేమని ఎన్నడూ మేము ఓ ప్రభా దేనితోని కొలవలేము తండ్రి ఇందాక అదే పాట పాడుతున్నాం తండ్రి బహుశ్రేష్టమైన ప్రేమ మీది నాయన ప్రతిక్షణము ఆ ప్రేమని మేము జ్ఞాపకం చేసుకున్నలాగా మమ్మల్ని ప్రేరేపించమని ప్రార్థిస్తున్నాం నాయన మతపరమైన జీవితంలో ఇది మర్చిపోయినారు ఆయన ప్రేమని మీరు ఈ లోకంలో తిరిగి వచ్చినప్పుడు ప్రేమను కనుగొనునా అని ప్రశ్నిస్తున్నారు ప్రభావ చాలా కష్టతరమైంది తండ్రి ఆ యొక్క వాక్యం విన్నప్పుడల్లా సృష్టిలో తన అటువంటి ప్రేమ ఉంటుందా అటువంటి విశ్వాసం ఉంటుందా అని మీరు ప్రశ్నిస్తున్నారు ఆయన జాగ్రత్తగా మేము పరిశీలించి జీవించలాగానే సరిపడండి మరి విశేషంగా ప్రతి ఒక్కరితో సంభాషిస్తూ ఆయన కలవలసల్ని మీరు చూపించిన ప్రేమని మేము జ్ఞాపకం చేసుకోవాలా ఎందుకంటే ఈ సృష్టిలో అంత విలువగల ప్రేమ ఇంకొకటి లేదు నేను కాబట్టి నైనా మిమ్మల్ని ఏ రీతిగా ప్రేమించాలా ఏ రీతిగా మీతో సంభాషించాలా అన్న విషయాలు మేము నేర్చుకోవాలని ఆశపడుతున్నాం మా తను మాట్లాడి మా జీవితాలు సరిచేసి అంగీకారం కూడా ఎలాగైనా సేపడండి ముఖ్యంగా ప్రభావ ఈ వాక్యాన్ని మేము వినడమే కాదు నైనా దాన్ని మేము పాటించాలయన పాటించినప్పుడు విధేయత వస్తుంది అవును ప్రభావ పాటించినప్పుడు దాని నుంచి మాకు ఆశ్రదం వస్తుంది ఎందుకంటే మీ యొక్క వాక్యానికి విధేయత చూపించిన వాడిని మీరు ఆశ్రయిస్తానని ఆయన కాబట్టి అటువంటి ఆసక్తి మనకు అనుగ్రహించి మరి విశేషంగా నేర్చుకున్న వాటిని అనేపులకు పంచుకోనిలాగా సేవకులుగా తయారు చేయమని ఏసు క్రీస్తునామం ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మెయిన్ దేవుని వాక్యాన్ని మనం దేవుని వాక్యాన్ని మనం ధ్యానించబోతున్నాం ప్రార్థన అనేది బహు ముఖ్యమైన అంశం క్రైస్తవ జీవితంలో ప్రేయరు వాక్య ధ్యానం ఈ రెండు అంశంల గురించి మనం సాధారణంగా ధ్యానిస్తా ఉంటాం ఎక్కడ పోయినా ప్రేయర్ ముఖ్యమా వాక్యం ముఖ్యమా అంటే రెండు ఈక్వల్ గా అంటాం మరి విశేషంగా వాక్యం ముఖ్యం అంటాం ఎందుకంటే వాక్యమే చెప్తుంది కదా ప్రేయర్ చేయమని కాబట్టి వాక్యం ఏం చెప్తే అదే చేస్తాం మనం కాబట్టి ప్రేయర్ చేయమని చెప్తుంది కూడా వాక్యమే కాబట్టి మనం ప్రేయర్ కి కూడా ప్రాధాన్యత ఇస్తున్నాం వాక్యాన్ని కూడా ప్రాధాన్యత కానీ ఫస్ట్ కాజ్ ఏంటంటే వాక్యమే వాక్యం ఏం చెప్తే అది చేస్తున్నాం మనం కాబట్టి రోజు వాక్యం ఏం చెప్తుంది ప్రేయర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయను కానీ తెలిసి ఇవన్నీ వాక్యాలు మన ప్రభు దగ్గరికి శిష్యులొచ్చి అడిగినప్పుడు అతను ఏ రీతిగా వాళ్ళకి జవాబు ఇచ్చేట్టు బోధకడ మాకు ప్రార్థన నేర్పము తండ్రిని మేము ఏ రీతిగా సంబోధించాలా తండ్రిని ఏరీతిగా మేము ప్రార్థించాలా అని ప్రశ్నించినప్పుడు ఆయన రెండు స్థలాలలో అవి చూపించట్టు మనం చూస్తాం మొదటిదిగా మతైస్సు వార్త ఆరో అధ్యాయము ఐదు పదమూడు వర్షాలలో దాని తర్వాత లూకాసు వార్త పదకొండవ అధ్యాయంలో ప్రార్థనంతా ఏ రీతిగా ప్రార్థించాలా అని చూపించాడు కానీ ఆశ్చర్యం ఏంటంటే మత్స్య వార్త ఆరో అధ్యాయంలో ఉన్న ప్రార్థన విధానము లూకాసు వార్త పదకొండవ అధ్యాయంలో ఉన్న ప్రార్థన విధానాలు వేరేగా ఉంటాయి అంటే ఒకటి ఏంటంటే మోడల్ ప్రేయర్ అనేది లేదు అనేది నేను నేర్చుకుంటున్న ఈరోజు మోడల్ ప్రేయర్ అంటే ఒక ఒక చిహ్నంగా ఒక సింబాలిక్ గా లేక ఇట్లనే ఉండాలా ప్రార్థన ఒక స్టాండర్డ్ అనేది లేదు అక్కడ అది తండ్రితో సంభాషించే విధానం కాబట్టి దానికి ఒక మోడల్ అంటూ ఉండదు అది నీ హృదయ అంతరంగంలో నుంచి వచ్చేది కాబట్టి దానికి స్టాండర్డ్ మోడల్ లేదని చెప్తాను కానీ కొన్ని విధానాలు మటు అక్కడ ఏ రీతిగా ప్రభు తండ్రిని సంబోధించాల ఆయన పరిశుద్ధుడు అన్న విషయాన్ని సంబోధించమంటాడు ఫస్ట్ పర్లోక పరు పర్లోకముద మా తండ్రి అంటున్నాడు నీ నామమ్మ పరిశుధ పరిచమలను గాక కాబట్టి ఆ యొక్క కొన్ని సింబాలిక్ కొన్ని చిహ్నాలని జ్ఞాపకం చేసుకుని సంబోధించమంటుంది కానీ స్టాండర్డ్ మోడల్ అయితే లేదు అక్కడ అన్న విషయాన్ని నేర్పిస్తున్నాడు ప్రభు అయితే మత్స్ వార్త పదిహేడవ అధ్యాయంలో కొన్ని విషయాలు ఇక్కడ జ్ఞాపకం చేయబడుతున్నాయి నీ ప్రేయర్ ఏ రీతి ఉండాలా అనేది జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి అవి మన ప్రభు నుంచి నేర్చుకోవడానికి మనం ఆశపడాలి ఎందుకంటే మనుషులు పలు విధాలుగా చెప్తా ఉంటారు మన అనేక ప్రాంతాలలో వాక్యాలు విన్నప్పుడు ఇది తెలుసుకుంటా కానీ ఇది ప్రభు వలన బయలుపరచబడిందా లేదా ఎందుకంటే నువ్వు వింటున్న ప్రతి వాక్యము ప్రభు వలన నీకు విశ్వాసం కలుగుతుంది అది ప్రభు వలన అది ఖచ్చితంగా నీకు విశ్వాసం అనుగ్రహించబడదు ఎందుకంటే వింట విశ్వాసం వస్తుంది నువ్వు సత్యాన్ని వింటే ని విశ్వాసం బలపడతావన అబద్దాన్ని వింటే విశ్వాసం రాదు ఈరోజు క్రైస్తవ జీవితంలో ఎందుకు విశ్వాసం సన్న గెలుతుంది కూడిన వాక్యాలు ఉన్నాయి కాబట్టి దేవుని వాక్యాన్ని వాడుకుంటున్నారు కానీ ఇంటర్ప్రిటేషన్కి వచ్చేటప్పటికి అది దేవుణ్ణి కాదు అని కొంచెం కఠినంగా ఉంటుంది చెప్పడానికి కానీ మనం ఆ రీతిగా ఎక్స్ప్రెస్ చేయకుండా ప్రభువు సరాసరి తన నోటి ద్వారా ఏ రీతిగా మాట్లాడుతుండో కొన్ని క్లుప్తంగా నిలుగుతుంది అని చెప్పాలనుకుంటున్నాను మతైసు వార్త పదిహేడవ అధ్యాయము పద్నాలుగు అవ వచనంలో చూస్తాం పద్నాలుగు నుంచి ఇరవై ఒకటో వచనంలో అయితే ఈ ఉదయం నేను తెల్లవారులేసి ఈ వాక్యాన్ని ధ్యానిస్తుంటే నాకు కొంత ఆశ్చర్యం ఉంది ఏంటంటే ఇంగ్లీష్ లో ఉన్న వాక్యము తెలుగులో లేదు ఈ ట్రాన్స్లేషన్స్ లో ఏం జరిగింది అనేది ఆశ్చర్యం నేను చాలా ఆలోచిస్తున్నాను సంభాషిస్తున్నా కూడా ఇంట్లో అట్టేట్లా మాయమవుతుంది ఇంగ్లీష్ లో ఉన్న వాక్యం తెలుగులో ఉండకపోవడం ఏంది కాబట్టి అందుకే నేను ఎప్పుడు మొదటి నుంచి కూడా చెప్తా ఉంటాను మీరు తెలుగులో చాలా ధ్యానిస్తున్నారు కరెక్టే గానీ ఇంగ్లీష్ లో కూడా చూడండి ఆ వాక్యం ఎందుకంటే ఆయన రెండు విధాలుగా మాట్లాడుతూ ఉంటాడు ఎక్కడ ఇన్కంప్లీట్ గా ఉంటాయో గ్యాప్స్ ఆ గ్యాప్స్ ఫిల్ చేయడానికి కొరకు ఇంగ్లీష్ లో కూడా చూపిస్తూ ఉంటాడు అందుకే రెండు లాంగ్వేజెస్ మనం చదవాలి ఇండియాలో కొన్నిసార్లు నేను హిందీలో కూడా చూస్తూ ఉంటాను ఎందుకంటే తెలుగు ఇంగ్లీష్ లో లేని కొన్ని హిందీలో దొరుకుతాయి హిందీలో లేని ఇంగ్లీష్ తెలుగులో దొరుకుతాయి లేక తెలుగులో తెలుగులో ఉన్నవి ఇంగ్లీష్ లో ఉండకపోవచ్చు ఇవి ఎన్నిసార్లు నేను డెమాన్స్ట్రేట్ చేసి చూసాను అది నాకు అనిపిస్తా ఉంటది ఎందుకంటే ఆ ఆసక్తితో మనం అడిగినప్పుడు ప్రభు చూపిస్తూ ఉంటాడు చూడండి పద్నాలుగు వచ్చి వారు జన సమూహం వచ్చినప్పుడు ఒకడు ఆయన వద్దకు వచ్చి ఆయన ఎద్దుట మోకాళ్ళుని ప్రవాణ కుమారుని కరణింపు వాడు చాంద్ర రోగి అయి మిక్కిలి బాధపడుచున్నాడు ఏలైన అగ్నిలోను నీళ్లలోను తరచుగా పడుచున్నాడు నీ శిష్యులు ఎద్దకు వాణిని తీసుకుని వచ్చి తిని గాని వారు వాణిని స్వస్థపరచలేకపోయినని చెప్పాను కాబట్టి చూడండి శిష్యులు స్వస్థపరచలేకపోయినరు ఒక యవ్వనస్తునికి ఆ రోగం ఉంది చాండ రోగం అంటే ఎపిలెప్సీ అంట తర్వాత శిష్యులు ఏకాంతంగా వేసిన వద్దకు వచ్చి మేము చేత దానిని వెళ్ళగొట్టలేకపోతామని అడిగేరి కాబట్టి మన సేవా జీవితంలో మనకి ఇటువంటి ఎక్స్పీరియన్సెస్ అయితే ఉంటాయి నాకు చాలా అయినాయి ఒకటిగా రెండుగా కొన్నిసార్లు ప్రార్థన చేస్తుంటేనే విడిచిపెట్టి వెళ్ళిపోతా ఉంటాయి దయ్యాలు కొన్నిసార్లు చేతులు ప్రార్థించినప్పుడు విడిచిపెట్టి వెళ్ళిపోతా ఉంటాయి కొన్నిసార్లు రోగి ప్రార్థన చేసేటట్ల మోకాండి ప్రార్థిస్తుంటేనే రోగాలు విడిచిపెట్టి వెళ్ళిపోతుంటాయి కొన్నిసార్లు చేతులు పెట్టినప్పుడు విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉంటాయి కొన్నిసార్లు ఆ దయ్యాలు సవాలు చేస్తూ ఉంటాయి ఏదో రీతిగా డిస్ట్రాక్ట్ చేస్తూ ఉంటాయి వింత వింత ప్రవర్తనతో వింత వింత మాటలతో సంభాషణతో నన్ను ఇన్వాల్వ్ చేస్తూ ఉంటాయి వాటి కాన్వర్జేషన్స్ లో అవన్నీ డిస్టర్బింగ్ అన్నట్టు కాబట్టి మన ప్రార్థన ఎట్లా ఉండాలా ఇప్పుడు మనం నేర్చుకుంటున్నప్పుడు ఈ డిస్టర్బెన్సెస్ ఈ డిస్ట్రాక్షన్స్ ని ఎట్లా మనం పసిగట్టాలా వాటిని ఎట్లా నిర్లక్ష్యం చేయాలా అనేటి నేను నేర్చుకున్నాను అప్పుడు శిష్యులు అడిగిన ప్రశ్నకి ప్రభు చెప్తుండే మేమెందుకు వెళ్లగొట్టలేకపోయినాం ప్రభు మేం కూడా ప్రార్థన చేసినాం కదా మేం కూడా చాలా విశ్వాసం చూపించినాం కదా దాన్ని గద్దించినాం కదా అయినా ఎందుకు విడిచిపెట్టలేదు ఇది అనేక ప్రార్యాలు కలుగుతా ఉంటది మన సేవలో కూడా జరిగింది ఇది కొన్నిసార్లు అయితే దయాలు మీద పడ్డాయి కూడా మనుషుల మీద అందుకు ఆయన మీ విశ్వాసము చేతనే మీకు ఆవగించంత విశ్వాసం ఉండేలా ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పోమానం అది పోవును కాబట్టి తెలుగులో ఈ రీతి గుండి అయిపోయింది వాక్యం అల్ప విశ్వాసం అంటుడు దాని తర్వాత మీ విశ్వాసము ఆవగించేంత అన్నాడు అంటే పరిమాణం చిన్నదే గానీ పరిణామా దాని పరిణాం పరిమాణము సంపూర్ణంగా ఉంటుంది సర్కిల్ త్రీ డిగ్రీస్ అంటాం కదా సంపూర్ణమైన విశ్వాసం అది కొంచెమున్న అది ఆవగించేంత సైజ్ అంటున్నాడు కానీ అది సంపూర్ణమైన విశ్వాసం అంటున్నాడు విశ్వాసంలో మీరు ప్రార్థిస్తే తప్పక జరుగుతుంది కానీ ఇంగ్లీష్ బైబుల్ లేదు నేను అందుకే క్రాస్ చెక్ చేసుకుంటే ఆశ్చర్యం ఉంది ఏంటంటే ఇంగ్లీష్ బైబుల్ ఏముందంటే హౌ బెయిట్ దిస్ కైండ్ గోత్ నాట్ బట్ బై ప్రేయర్ అండ్ ఫాస్టింగ్ అనేది అసలు ఆ పదమే లేదు ఇంగ్లీష్ లో తెలుగులో ప్రార్థన ద్వారా మరియు ఉపవాసం ద్వారా తప్ప ఇంకా వేరే విధానమే లేదు అంటే శిష్యులు వేరే విధానాలు ప్రయత్నించినారు అని అక్కడ మనం నేర్చుకుంటున్నాం కాబట్టి ఎందుకు ఫెయిల్ అవుతున్నారు అంటే సేవ జీవితంలో వేరే విధానాలు పాటిస్తున్నారు సేవకులు మన జీవితంలో నా జీవితంలో నేను చాలా సార్లు ట్రై చేసిన ఇది ఒకప్పుడు కంప్లీట్ ఈ సైన్స్ అప్రోచ్ కంప్లీట్ గా విడిచిపెట్టి చేసిన సేవ విధానం ఈరోజు సైన్స్ మెడిసిన్ వీటిని వాడుకుంటూ చేస్తున్న సేవా విధానం వేరే ఆ రోజులలో విశేషమైన సైన్స్ జరిగినాయి అద్భుతాలు జరిగినాయి ప్రార్థనలో సేవ మినిస్ట్రీస్లలో మీటింగ్స్లలో ఎందుకు ఇక్కడ ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు కొన్ని దయాలు అట్లా సున్నాసంగా పోవు అని శిష్యులకు చెప్తున్నాడు ప్రేయరు విశ్వ ఉపవాసము ద్వారా తప్ప ఇటువంటి పోవు అంటే అది ఖచ్చితంగా ఒక రూల్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు కొన్ని కొన్ని ప్రార్థనలకి జవాబులు ఎందుకు రావు అంటే అవి కఠినమైన దురాత్మలు అక్కడ పనిచేస్తా ఉంటాయి అనేది కొన్ని ఎక్స్ప్లెనేషన్ నేను మీకు చూపిస్తాను చూడండి మార్కు స్వార్త తొమ్మిదవ అధ్యాయంలో కూడా ఇటువంటి ఇంకొక స్థితి ఏర్పడుతుంది పరిస్థితి ఇరవై తొమ్మిదవ ఇంకొక అవకాశం ఇది అన్నట్టు ఆ అక్కడ కూడా ఆ ప్రార్థనకు సంబంధించిన విషయాలు జ్ఞాపకం చేస్తుంది ఇక్కడ ఏంటంటే ఒక జవనస్తునికి మూగమైన చెవిటి దయం పట్టింది మూగి చెవిటి రెండు కలిసిన దయ్యం అది అంటే దయ్యాలు కూడా మూగతనము చెవిటి తనం తీసుకొస్తాయి అనేది అక్కడ నేర్చుకున్నాను అందుకు ప్రార్థన చేసినప్పుడు ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ప్రవా ఇది దయ్యం ద్వారా జరిగిందా లేక వీడు పుట్టుకతోనే ఏ రీతి ఉండడా అన్న విషయాన్ని నేను అడుగుతాను ఎందుకంటే ప్రతి క్షణం సేవా జీవితంలో ఉన్నప్పుడు ఆయనతో సంభాషిస్తనే ఉండాల ప్రతి క్షణం ప్రవ్వా నా స్థానంలో ఉంటే నువ్వు ఏం చేస్తావు ప్రవ్వా ఈ క్షణం అని అడగాల ప్రార్థనలో నువ్వు నాన్ స్టాప్ ప్రేయర్ చేసుకుంటేనే ఉండాలి సేవలో నువ్వు సైలెంట్ గా ఉంటావు సరే నీ బ్రదర్ ఎందుకు సైలెంట్ గా ఉన్నాడంటే కారణం అది నువ్వు నీ హృదయంలో ప్రార్థన చేసుకుంటేనే ఉన్నావు ఎందుకంటే ఇది మహాసంగ్రామం సేవా జీవితం అంటే సునాయసం కానే కాదు వాడు అనేక పర్యాలు నిన్ను ఏదో రీతిగా బలహీనంగా చేసి నీలోని శారీరకమైన విషయాలను బయటికి తీసుకొచ్చి నిన్ను పడగొట్టని ప్రయత్నిస్తా వాటిని ఛేదించుకోవాలా దృఢీకరించుకోవాలని శారీరక జీవితాన్ని దృఢీకరించుకోవాలా అసహించుకోవాలా పెంటకృప్పతో పోల్చుకున్నాడు దౌర్భాగ్యమైన శరీరం అంటాడు దీన్ని మనం పోషించుకుంటా దీన్ని డెకరేట్ చేసుకుంటా అది బహు కష్టతరమైన సేవ జీవితంలో కాబట్టి తొమ్మిదో ఇరవై తొమ్మిదో వర్షాలు ఏమంటే అందుకైనా ప్రార్థన వలననే గాని మరి దేని వలనైన ఈ విధమైనది వదిలిపోవట అసాధ్యం ప్రార్థన వలననే కాని మరి దేని వలనైన ఈ విధమైనది వదిలిపోవట అసాధ్యం అని వారితో చెప్పారు కాబట్టి ఈ విషయం మనం అర్థం చేసుకోవాలి ఇది దుష్టులు ఎక్కడ పోయినా మీకు దురాత్మలు అనిపిస్తూ నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నా మీరు ఆఫీసర్స్ల పోతే అక్కడ ఆఫీసర్స్లో ఉంటాయి దురాత్మలు మీ వర్క్ ప్లేసెస్ దురాత్మలు చాలా ఉంటాయి అదే రీతిగా మీరు గవర్నమెంట్ ఆఫీసెస్ వెళ్ళండి కంపల్సరీ అక్కడ టీమన్స్ ఉంటాయి దురాత్మలు దుష్టశక్తులుంటాయి మీరు హోటల్స్ కి వెళ్తారు అక్కడ మీకు హాస్పిటల్స్ అయితే విపరీతంగా ఉంటాయి దయాల్ అదేసంగా అడుగు పెట్టద్దు సేవకులకుస్పిటల్స్ అలా నువ్వు ప్రార్థన చేయకుండా అక్కడ పోనే పోవద్దు ఎందుకంటే అక్కడ అన్ని డామినెంట్గా ఉంటాయి దయాలు నాకు ఒకటి ఎప్పుడు ఆశ్చర్యకరమైన వాక్యం ఏంటంటే ఆ ఎహెచ్కెల్ గ్రంథం ఇరవై ఎనిమిది మీద అధ్యయనం మనం ధ్యానిస్తాం కదా దుష్టుడు పడిపోవడం అక్కడ లూసిఫర్ పైనుంచి పడిపోవడం త్రీ ఫోర్త్ ఏంజల్స్ పడిపోయినాయి అనేసి జరిగిన నేను వాక్యం ఇప్పుడు నేను రిఫరెన్స్ ఇవ్వలేకపోతున్నా కానీ త్రీ ఫోర్త్ కాదు వన్ థర్డ్ ఏంజల్స్ సారీ వన్ థర్డ్ అంటే హండ్రెడ్ కి థర్టీ అంటే ఫర్ ఎవ్రీ హండ్రెడ్ థర్టీ త్రీ ఏంజల్స్ పడిపోయినారు అన్నట్టు అంటే అంటే ఓ రీతిగా అన్ని దురాత్మలు మన దేశంలోనే పడ్డాయా ఎందుకంటే ముక్కోటి దేవతలను పూజించే దేశం కదా ఇది ఈ దేశంలోనే ఎక్కువ దురాత్మలు ఉన్నాయేమో అనిపిస్తుంది ఒకసారి నాకు ఆ వాక్యం ఆ విషయం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆ వాక్యంతో పోల్చుకున్నప్పుడు కాబట్టి మన దేశంలోనే ఎక్కువ పనిచేస్తుంటాయి దురాత్మలు అట్లాంటప్పుడు మళ్ళీ మన ప్రార్థన జీవితం ఎంతగా ఉండాలనేది ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు ఈ నా ఎక్స్పీరియన్స్ ఊరికే తెలిసిపోతుంది పలాని ప్రాంతం ఉన్నప్పుడు దుష్టుని ఏ రీతిగా మనుషులలో దూరి మనకి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటాడు మనల్ని కించపరుస్తూ ఉంటాడు మనల్ని ద్వేషం మన ఎంత అసహ్యమో చూపిస్తూ ఉంటాడు ద్వేషిస్తా ఉంటారు మనల్ని కానీ మనం ఇది ఎందుకు అర్థం చేసుకోము వాడికి ఎందుకు నా మీద ఇంత కోపం అంటాం కానీ వాడిలో దురాత్మ ఉంది ఎందుకంటే వాడు ఆల్రెడీ దురాత్మక అమ్ముడుపోయిన వాడు కాబట్టి గవర్నమెంట్ ఆఫీసెస్ అలా చాలా జరుగుతాయి నైన్టీ దురాత్మలే ఉంటాయి అక్కడ కరప్ట్ కరప్ట్ పీపుల్ లో ఖచ్చితంగా దురాత్మలు ఉంటాయి కాబట్టి వాడు కరప్షన్ తోనే ఆ పొజిషన్స్ కి ఎదుగుతాడు కాబట్టి గవర్నమెంట్ ఆఫీసెస్ లో మీకు చాలా ఉంటాయి కొన్నిసార్లు నాకు అనిపిస్తుంది గవర్నమెంట్ జాబ్స్ అన్ని చేతి వరకు వచ్చిపోయినాయి నాకు నా లైఫ్ లో లాస్ట్ థర్టీ ఇయర్స్ లో ఆల్మోస్ట్ వచ్చింది అనుకునే టైంలో కూడా వెళ్ళిపోయింది అట్లా ఫోర్ ఫైవ్ టైమ్స్ హైయర్ పొజిషన్స్ పోయినాయి నాకు ఆపర్చునిటీస్ అప్పుడు నాకు అనిపిస్తుంది భవిష్యత్ దేవుడు ఎందుకు దాని నుంచి నన్ను దూరపరచిందంటే అక్కడ డామినెంట్ గా ఉంటాయి ఆ ఈవిల్ స్పిరిట్స్ కాబట్టి నీకు ఎంత ప్రార్థన అవసరం అనేది అక్కడ జ్ఞాపకం చేయబడుతుంది అందుకే నువ్వు ఎప్పుడైనా ఆఫీస్ పోతే కంపల్సరీ ప్రేయర్ చేసుకొని పోకపోతే డిస్టర్బెన్సే ఉంటుంది దాని తర్వాత నువ్వు ఎక్కడ నీ ఆఫీస్ నీ ఆఫీస్ రూమ్ లో అడుగు పెట్టినప్పుడు ప్రేయర్ చేయకుండా పోతే నీకు ఆఫీస్ రూమ్ లో స్పిరిట్స్ కూర్చొని ఉంటాయా ఎప్పుడు ఎందుకంటే డీమన్స్ ఎఫ్ఎస్ఎ రాష్ట్ర ఉంది కదా ఎఫ్ఎస్ఎ రాష్ట్ర చాలా క్రియగా ఉంది మనం పోరాడున్నది దేంతో అనేది కాబట్టి ఆ డీమన్స్ మన ఫ్లెష్ లెక్ దూరడానికి వాటి గుణగానే డీమన్స్ పర్పస్ అది కాబట్టి అవి ఒక్కసారి నీ శరణంలోకి ఎంటర్ అయినాయంటే నువ్వు ప్రేయర్ చేయలేవు నీ ప్రేయర్కి ఎందుకు ఆటంకాలు ఉపాస ప్రార్థన రెసివటానికి అపవాదిని ఎదిరించండి అని చెప్పింది వాక్యం కానీ ఈ రోజు మన క్రైస్తవ జీవితంలో ఈ బోధ లేదు అపవాదిని ఎదిరించడి అప్పుడు వాడు మీ అద్దు నుండి పారిపోనుంటాడు కదా దేవుడు దేవుని వాక్యం కాబట్టి అనుకుంటది రెసిస్ట్ అపవాదిని ఎదిరించడం నేర్పలేము సేవలు క్రైస్తవులకి భయపడుతున్నారు సైతాన్లు అంటే భయపడుతున్నారు కానీ వాటిని రెసిస్ట్ చేయమంటుంది వాక్యం అరీది చేయకపోతే నువ్వు ప్రివెంట్ చేయలేవు అప్పుడు అది నీ శరణంలోకి ఎంటర్ నీకు ఆయాసము అలసట నిద్రమత్తు ఇవన్నీ వస్తావుంటాయి ప్రేరణగానే ఆవలిస్తారు మనుషులు ఎందుకంటే అప్పటికే దూరుతుంది అది కాని మనం రిసీస్ చేయకపోతే మనము ప్రేయర్ చేయలేము ఒక్కసారి వాడు దూరిండి ఎందుకంటే వాడికి ఇంకా సాధ్యం శరీరంలో దూరడానికి అవకాశం ఉంది ఎందుకంటే ఇది పాపపు నియమైంది ఇంకా శరీరం ఆత్మసిద్దమే శరీరం కాదంటు కదా పౌలు కాబట్టి మన శరీరంలోనికి దూరడానికి వాడు ప్రయత్నం చేస్తానే ఉంటాడు ఇంత చిన్న అవకాశం ఇచ్చిన నీకు ఈ లోకపు కోరికలు ఏ ఉన్నా దూరేస్తాడు వాడు అప్పుడు నువ్వు ప్రేయర్ చేయలేవు ఉపాసం ఉండలేవు కాబట్టి ప్రేయర్ మేజర్ హర్డల్ ఏం లేదు నివే ను దృష్టిని రిసీవ్ చేయలేకపోతున్నావు కాబట్టి నెక్స్ట్ టైం మీరు ఎక్కడ పోయిన పబ్లిక్ ప్లేసెస్ ముఖ్యంగా నేను ఎందుకు అసహించుకుంటానంటే ఈ సినిమా థియేటర్స్ అక్కడ బహు భయంకరమైన దురాత్మలు ఉంటాయి చాలా భయంకరమైన దురాత్మలు ఉంటాయి అందుకే సినిమా జట్లకు అడిగేటూ నుంచి ఇంతవరకు నేను ఎప్పుడు అడుగు ఐ థింక్ ఎయిటీ నైన్ లాస్ట్ అనుకుంటాను లైఫ్ లో అఫ్కోర్స్ నేను ఎప్పుడు సినిమాలు కూడా ఎక్కువ చూడలేదు ఏదైనా సైన్స్ లేకుంటే ఏదైనా అవార్డు విని మూవీ అంటే ఆ రోజుల్లో చూసాం గానీ ఎయిటీ నైన్ తర్వాత నేను అడుగు పెట్టలేదు సినిమా థియేటర్స్ లో చాలా మంది ఆశ్చర్యపోతారు అట్లెట్ల బ్రదర్ అని కానీ మంచి విశ్వాసులు నన్ను హెచ్చరించిన వాళ్ళు నన్ను తర్బీదు చేసిన వాళ్లే పడిపోయినట్లు నేను చూస్తుండ్రు అనేసి నేను ఏదో విరవిగుతలేను ఏమవుతుంది అంటే వారు వీరు వీరు వారు అనేది మనకి చూపించను దేవుడు కానీ నేను ఇప్పుడు క్లుప్తంగా వాక్యాన్ని ఇంకొక టెన్ ఫైవ్ మినిట్స్ లో మనం ప్రేయర్ చేయాలనేది నేర్పించు మన ప్రభు లూకాదకొండ నేను అది ప్రాక్టీస్ చేస్తాను విజయం పొందిన కొన్ని ప్రార్థనలు ఇంకా చేస్తూనే ఉన్నా కొన్ని ప్రార్థనలు మోర్ దెన్ ట్వంటీ ఇయర్స్ అయిపోయినా చేస్తూనే ఉన్నా నేను ఇంకా రాలేదు నాకు జవాబు కానీ చూపించిండు కలలో దర్శనం రీతిగా చూపించు నా ప్రార్థనకి జవాబిచ్చినట్లు దేవుడు అయినా గానీ నేను విడిచిపెడతలే నాన్ స్టాప్ ప్రేయర్స్ చేస్తూనే ఉన్నాను కాబట్టి చూడండి మొదటి వచ్చిన శిష్యుల అడిగినప్పుడు ఎట్లా ప్రార్థన చేయలేదు చూపిస్తున్నాడు ఆయన ఒక చోట ప్రార్థన చేయిచుండెను అని ప్రా ఆరంభమైతుంది వాక్యం కాబట్టి మనం ఈ విషయం నేర్చుకోవాలా నీకు ఎప్పుడు ఒక మంచి స్థలం అవసరం నీ వ్యక్తిగత ప్రార్థన జీవితం ఆరంభించుకోవాలా కొనసాగించుకోవాలంటే నీకు ఒక పర్టికులర్ ప్లేస్ అవసరం అనేసి నేనంటే ఒక ప్లేస్ లో పోతేనే ప్రార్థన చేస్తాడా వింటాడా అంటే కాదు నువ్వు ఎక్కడన్నా ప్రార్థన చేయొచ్చు ఎప్పుడన్నా ప్రార్థన చేయొచ్చు కానీ పర్సనల్ గా నీకంటూ ఒక ప్లేస్ అవసరం ప్రిపరేషన్ కాబట్టి కాబట్టి ఇంట్లో కానీ ఎక్కడన్నా కానీ ఒక ప్లేస్ టైం ఐడెంటిఫై చేసుకుంటే మనము ఏకాంతంగా ప్రార్థన చేయొచ్చు ఎందుకంటే ఇది సేవ జీవితంలో చాలా ఇంపార్టెంట్ పాయింట్ నువ్వు ఎంతగా ప్రార్థన చేయగలవు గంటలు గంటలు ప్రార్థన చేయగలవా ఏ రోజైనా రాత్రి అంతా ప్రార్థన చేయగలిగినవా మోకాళ్ళ మీద నాన్స్టాప్ ఉండగలవా ఒక గంట నాకు ఒకసారి యాక్సిడెంట్ అయింది నైంటీ సిక్స్ అనుకుంటా నైన్టీ సెవెన్ కరెక్ట్ మేజర్ యాక్సిడెంట్ చనిపోయేవాడిని కానీ దేవుడిని ప్రతికించి మోకాళ్ళు మొత్తం ఇదైపోయినాయి రప్చర్ అయిపోయినాయి సిక్స్ మంత్స్ బెండేగా మోకాళ్ళు కానీ నేను తీర్మానించుకున్న ఏమన్నా గానీ నేను మనకు ప్రేయర్ చేస్తా కాబట్టి అప్పుడు నాకు జ్ఞాపకం చేయబడుతుంది మార్టిన్ లూథర్ కూడా ప్రార్థన చేసినప్పుడు ఆయన చనిపోయినాక చూస్తే ఆయన గదిలో ఆయన ఎక్కడైతే మోకాళ్ళ నుండి అక్కడ గుంతలు పడిపోయినాయి అంట గుంతలు భూమి మీద అంటే అంతగా ప్రార్థన చేసిండే తన శరీరాన్ని కూడా పట్టించుకోలేదన్నట్టు అంతగా ప్రయాసపడి కాబట్టి ఈరోజు ఆ క్యాథలిక్ మతం నుంచి క్రైస్తవులను బయటికి తీసుకొచ్చి ఆ ప్రార్థన జీవితం కాబట్టి ఒక చోట ప్రార్థన మనకు అవసరం అనేది మనకు చాలా ఇంపార్టెంట్ చూపిస్తున్నాడు అది ఒక డెడికేటెడ్ గా మనం ఉండాలి అక్కడ ప్రాంతంలో అందుకే యేసు ప్రభు ఎప్పుడు ఒక చోటకు పోయి ప్రార్థించాడు మీకు తెలుసు ఆయన ఎర్షలేంకి వచ్చినప్పుడు ఆ లేక బేతనియాకి వచ్చినప్పుడు లాజర్ ఇంట్లో దిగేవాడు దాని తర్వాత బేత్ పైగకు వెళ్లేవాడు బేత్ నుంచి ఎరసలేకి వెళ్లేవాడు దాని తర్వాత ఉలి కొండకు వెళ్లేవాడు ప్రార్థనకి గెచ్చమైన తోటకు వెళ్ళేవాడు ప్రార్థనకి సెలెక్ట్ చేసుకుంటే ప్లేసెస్ ఈ రోజు మనం మనకు మంచి ఇంట్లో ఉన్నా కానీ మనం ప్రార్థన చేసుకోలేని స్థితిలో ఉన్నాం ఎందుకంటే అవన్నీ నాయిస్ ప్లేసెస్ లాగా ఉంటాయి గొప్ప గొప్ప సేవకుల చరిత్ర నింది వీళ్ళంతా అడవులలో పోయి ప్రార్థన చేసుకున్నారు లేకపోతే కొండల మీద పోయి ప్రార్థన చేసుకున్నారు కొందరు గుహలలో పోయి ప్రార్థన చేసుకున్నారు కొంతమంది అయితే ఫార్టీ డేస్ ఫిఫ్టీ డేస్ గుహలకు పోయి తల వేసుకుంటారు బయటికి రాకుండా బయటకు వచ్చి విజృంభించి సేవ చేస్తారు నోటబుల్ సైన్స్ జరిగినాయి వాళ్ళ సీక్రెట్స్ అవి యాక్చువల్గా వాళ్ళు ఎప్పుడు చెప్పుకోరు స్టేజ్ల మీద కానీ ఇక్కడ ఒక విషయాన్ని జ్ఞాపక చేసిన ఏంటంటే నువ్వు ఎటువంటి ప్రేయర్ చేయాలనేది నీ ప్రార్థన ముగియించేంత వరకు ఎంత డిస్టర్బెన్స్ వచ్చినా అదన నుంచి లేయద్దు అనేది ఇక్కడ నేర్చుకుంటున్నాను అందుకే చూడండి ఆయన ఆయన ఒక చోటి నా ప్రార్థన చేయించుంటేను ప్రార్థన చాలించిన తర్వాత కాబట్టి ప్రార్థన చాలించినాంకనే ఎవరైనా కలవాలా ఏదైనా పని చేయాలా అనేది నేను నేర్చుకుని ఇక్కడ పాయింట్ ప్రార్థన చాలించిన తర్వాత ఆయన శిష్యులలో ఒకడు ప్రభు యోహన తన శిష్యులకు నేర్పినట్టుగా మాకు ప్రార్థన నేర్పమని ఆయన అడిగాను కాబట్టి ప్రార్థన నేర్చుకోవాలి ఒకరి నుంచి నేర్చుకోవాలి కానీ ప్రభువే చూపిస్తున్న విధానం నేర్చుకోవాలి అందుకు ఆయన మీరు ప్రార్థన చేయనప్పుడు తండ్రి నీ నామము పరిశుధపరచబడనుగాక నీ రాజ్యము వచ్చినగాక ఇవి టూ ఇంపార్టెంట్ పాయింట్స్ ప్రేయర్ లో ఎప్పుడు మనం ఇవి వ్యాఖ్యం చేసుకోవాలా నీ నామము పరిశుధపరచబడనుగాక నీ రాజ్యం వచ్చినగాక దాని తర్వాత రకరకాల విషయాలు ఉంటాయి కానీ అవి ఒక మోడల్ లాగా చెప్పలేదు కానీ మీ హృదయానుసారంగా మీ ఆల్రెడీ పొందినమన్ ప్రార్థించమన్నాడు కాబట్టి మీరు అడగక ముందే తనకు తెలిసినాడు కాబట్టి మీరు ఏ రీతిగా ప్రార్థించాలనేది కొన్ని పాయింట్స్ జ్ఞాపకం చేస్తున్నాడు ఎట్లా ప్రార్థన చేయాలి పాయింట్ టూ నేను నేర్చుకున్న విషయం ఏంటంటే ఈ ట్రెడిషనల్ చర్చి సిస్టమ్స్ లో గ్రాంధికమైన ప్రార్థనలు దీర్ఘమైన ప్రార్థనలు మనుషులు ఆకట్టుకుండే ప్రార్థనలు లాగుంటాయి కానీ నేను నేర్చుకుంది అంటే మనము జనరల్ గా ఏ రీతిగా అయితే ఎదుటి మనుషులతో సంభాషిస్తామో అట్లనే సంభాషించే స్టైల్ చాలా ఇంపార్టెంట్ ఇంగ్లీష్ లో మనం దీన్ని కాన్వర్జేషనల్ స్టైల్ అంటాం నాకు ఇష్టం ఇది ఈ సిస్టమ్ ఆఫ్ ప్రేయర్ గాని సిస్టమ్ ఆఫ్ టీచింగ్ గాని మనం ఎదుటి మనసుతో ఎట్లా అట్లనే మాట్లాడాలి ప్రార్థనలో అనేది నేను నేర్చుకున్నాను కాన్వర్జేషన్ ఇప్పుడు తండ్రితో మాట్లాడతావు తల్లితో మాట్లాడతాడు ఏ రీతిగా మాట్లాడతావు నీ స్నేహితులతో క్లోజ్ ఫ్రెండ్స్తో మాట్లాడతాడు ఏ రీతిగా మాట్లాడతావు అట్లనే సంభాషించాల ప్రభుత్వం నా దృష్టిలో అది చాలా పవర్ఫుల్ అందుకే వ్యూహాను స్వార్థ వ్యూహాను పత్రికలు చూస్తాం ఇది మొదటి పత్రిక ఐదు పద్నాలుగో వర్షంలో ఆయన మన స్వరాన్ని మన ప్రార్థన వినే దేవుడు అనేసి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి కొన్నిసార్లు అనిపిస్తుంది ప్రవ్వా నా ప్రార్థన ఏమైపోయింది అడుగుతారు బ్రదర్ బ్రదర్స్ అంటారు సిస్టర్స్ వచ్చి బ్రదర్ ఎంతో కాలం నుంచి ప్రార్థన చేస్తున్నారు బ్రదర్ ఏమైపోతుందో అర్థం కావట్లేదు బ్రదర్ అంటాడు కానీ ఇక్కడ ధైర్యంగా నీ విశ్వాసాన్ని బలపరచడం కొరకు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు పదమూడవ వర్షంలో ఆయన ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యము కాబట్టి మనకి ధైర్యం ఏంటంటే మన ప్రభుత్వ ఉండడం అనేది ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనము ఏది అడిగినను కాబట్టి ఇప్పుడు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తుండ్రు పవర్ఫుల్ ప్రేయర్ ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినను ఆయన మన మనవే ఆలకించున్నదియే అంటే మన ప్రార్థనలో ఆయన ఆలకిస్తనే ఉన్నాడు కానీ అది ఆయన చిత్తానుసారం ఉండాలా మనం ఏమి అడిగినను ఆయన మన మనవి ఆలకించిన మనం ఎరిగిన ఎడలా మనం ఆయనను వేడుకొన్నవి మనకు కలిగినవన్నీ ఎరుగుదము కాబట్టి ఇక్కడ ఒక సపోర్ట్ ఏంటంటే ఒక కన్ఫర్మిటీ ఏంటంటే ఆయన ఖచ్చితంగా మన ప్రార్థనలు వింటాడు అందుకే దాబిదు కీర్తనకారు గురించి మనం ధ్యానిస్తూ ఉంటాం కదా కీర్తన గ్రంథము ఎనభై ఎనిమిదవ నేను మొర ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆయన నా మొరను ఆలకించాను కీర్తన గారుడు అదే నలభై అధ్యాయంలో కూడా చెప్తాడు నేను ఎంతగానో ఆశ కలిగి ప్రార్థించినప్పుడు ఆయన నా మొరను ఆలకించెను కాబట్టి ఆయన స్వరం వినే ప్రార్థన వినే దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు దాని తర్వాత ఎట్లా ప్రార్థించాలనేది లూకా సువార్త పద్దెనిమిదవ అధ్యాయము మొదటి ఎనిమిది వర్షాలలో జ్ఞాపకం చేస్తున్నాడు ఎట్లా వారు విసుక నిత్యము ప్రార్థన చేయించే వాళ్ళను కాబట్టి విసుగద్దు చాలా మంది నిర్లక్ష్యం అయిపోతుంటారు ఎంత కాలం అయిపోయినారు ఒక సిస్టర్ అని ప్రభుత్వ నేను ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ అయిపోయింది ప్రార్థన చేసిన ఇంకా సంతానం కాలేదని ప్రార్థిస్తుంటారు నాకు వచ్చి సారాయి గురించి చూడ ఇంకో సిస్టర్ కి సంతానము కాదని చెప్పేశారు డాక్టర్స్ నేనా పర్లేదు శారీరకంగా అది సాధ్యం కాకపోవచ్చు ఏజ్ వలన కానీ నువ్వు ఖచ్చితంగా అడాప్ట్ చేసుకోవచ్చు సొల్యూషన్స్ ఉన్నాయి తప్పక నీ జీవితంలో సంతోషం రావాలంటే ఎన్నో విధానాలు ప్రభు మనకు నేర్పిస్తా ఉంటాడు విసుగ నిత్యము ప్రార్థన చేయ వారితో ఈ ఉపమానం చెప్పాను దేవునికి మనుషులను లక్ష్య పెట్టకూ ఉండు ఒక న్యాయధిపతి ఒక పట్నంలో ఉండేను ఆ పట్నంలో ఒక విధరాల ఉండేను ఆమె అతని యుద్ధకు తరచుగా వచ్చిన ప్రతివాదికి నాకు న్యాయము తీర్చమని అడుగుచి వచ్చేది అతడు కొంతకాలం ఒప్పుకపోయాను తరువాత అతడు నేను దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య ఈ విధరాలను నన్ను తొందర గనుక ఆమె మాట మాటి మాటికి వచ్చి గోజడుకున్నట్లు ఆమెకు న్యాయం తీర్చనని తనలో తాను అనుకొనను మరియు ప్రభు ఇట్లనను అన్యాయస్తుడైన న్యాయధిపతి చెప్పిన మాట వినడి దేవుడు తాను ఏర్పరచుకున్న తన కొని వారు తనను గూర్చి మొరపెట్టుకుని చుండగా వారికి న్యాయము తీర్చడా ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును వారి విషయమే కదా ఆయన దీర్ఘ శాంతము చూపిడు చూడండి ఆయన దీర్ఘ శాంతం చూపిస్తున్నాడనేది అర్థం చేసుకోవాల నీ ప్రేయర్ కంప్లీట్ అయ్యేంత ఆయన వెయిట్ చేస్తున్నాను ఎయిత్ వచ్చిన చెప్పబడుతుంది మనం త్వర త్వరగా ప్రార్థన చేసి పరిగెత్తున్నాం గానీ మనం వెయిట్ చేస్తలేమనేది ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది కాబట్టి నేను కొంచెం క్వెరి క్విక్ గా రాంగ్ ప్రేయర్ విధానాలు చూపించేసి క్లోజ్ చేస్తాను ఎందుకు రాంగ్ ప్రేయర్ చేస్తున్నాం మొదటిదిగా సామెత కీర్తన గ్రంథము సామెతల గ్రంథము పదిహేను ఎనిమిదిలో భక్తిహీనులు అర్పించే బలులకు బలు యహోవాకు హేయములు భక్తిహీనులు అర్పించే బలు యహోవాకు హేయములు ఆనందకరము ఇది పాయింట్ నీ ప్రార్థన భక్తిహీనతలకి రావద్దు యథార్థతతో రావాలనే దగ్గర జ్ఞాపకం చేస్తున్న తర్వాత అటువంటి ప్రార్థన ఆయనకి ఆనందకరం అంట అంటే ఆయన ఎంజాయ్ చేస్తా ఉంటాడు మన ప్రార్థనలు మీరు ఎప్పుడన్నా అది గ్రహించగలిగినరా నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఆనందించాలా నీ ప్రార్థనందు కాబట్టి ఈరోజు మనం నేర్చుకోవాల నేను ప్రార్థన చేస్తే ప్రభు ఆనందించాలా లేదని మత్తవార్త ఆ మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వల్లే ఉండవద్దు మనుషులకు కనబడాలని సమాజ మందిరంలోను వీధులలో మూలలోను నిలిచి ప్రార్థన చేయటం వారికి వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను నీవు ప్రార్థన చేయనప్పుడు ఎట్లా నీ గదిలోనికి వెళ్లి తలుపు వేసి రహస్య తండ్రికి ప్రార్థన చేయము అప్పుడు రహస్యమందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్య జనుల వల్ల మాటలు వచ్చింపవద్దు విస్తరించి మాట్లాడటం తమ మనవి వినబడని వారు తలచుచున్నారు మీరు వారి వలే ఉండకూడీ మీరు మీ తండ్రిని అడుగక మునిపే మీకు అక్కడ ఉన్నవేవో ఆయనకు తెలియను కాబట్టి మీరు ఈలాగూ ప్రార్థన చేయండి పరలోకమందున మా తండ్రి నీ నామము పరిశుభరచబడనుగాక మార్క్ మనం చూస్తాము ఆరోవాద్యయం మత్తేశ్వర ఆరో అద్యం అంతా ప్రార్థనకు సంబంధించింది కాబట్టి కొన్నిసార్లు మనము చూపించుకోవడం కొరకు ప్రార్థన చేస్తా ఉంటాం అది మనకి దూరం కావాలి రోజు నుంచి ఎవరో మన ప్రార్థన వినాలా మనం ఏ రిగా దేవుణ్ణి విశదీకరిస్తున్నామో ఆయన ఎట్లా గనపరుస్తున్నామో పొగుడుతున్నామో అన్న పదాలు వాడడం కాదు ఒక చైల్డ్ ఒక చిన్నవాడు తండ్రితో ఎట్లా సంభాషిస్తుండో అట్లా మనం సంభాషించగలమా థ్యాంక్ యూ అంటాడు చాక్లెట్ ఇస్తే నీ కుమారుడు థ్యాంక్ యూ మమ్మీ అంటారు కాబట్టి కొంతమంది మటుకు ప్రార్థన దొరికితే లాగేస్తారు మరికొందరు బహుదీర్ఘమైన లాంగ్వేజ్ వాడుతా ఉంటారు ఫ్లవరీ లాంగ్వేజ్ అంటాం ఇంగ్లీష్ లో అటువంటి అవసరం లేదు మనకి ఎందుకంటే మనకు తెలిసి ఇదంతా వేషధరణకు సంబంధించి నువ్వు ప్రార్థిస్తే సింపుల్ ప్రేయర్ ఆయన ఆ యథార్థత నుంచి హృదయానికి రావాలా అదే రీతిగా మనం మత్యసార్తలు ఎన్నో విషయాలు చూస్తుంటాం ఈ ఆరో అధ్యాయంలో మీరు దీర్ఘగా టైం ఉంటే చూడండి నేను వాక్యాన్ని ముగిస్తాను ఇప్పుడు చివరిగా కొన్ని పాయింట్స్ చూపించేస్తాను సెల్ఫిష్ నెస్ నీ ప్రార్థనలో ఇది నేను ఎప్పుడు నేర్చుకున్నా ఎప్పుడు అనగా నిస్వార్థమైన ప్రార్థన విజ్ఞాపన ప్రార్థన చాలా ఇంపార్టెంట్ మనకి ఇతరుల గురించి ప్రార్థించాలి ఎక్కువ మనకొరకు చేసుకోకుండా యాకో రాష్ట్ర పత్రిక లో ఈ విషయం జ్ఞాపకం చేస్తారు మీరు అడిగి మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించటకై దురుద్దేశంతో అడుగుతురు గనుక మీకేమీ దొరకదు కొన్ని ప్రేయర్స్ ఎందుకు జవాబులు రావాలంటే ఇదే ఎక్స్పీరియన్స్ మీ భోగంలో నిమిత్తం అంటే సెల్ఫిష్నెస్ గురించి మీరు ప్రార్థన చేస్తారు అది దొరకవు దాని తర్వాత లాస్ట్ పాయింట్ ఏంటంటే ఇది ఓన్లీ పెండ్లైన వారి గురించి నేను మాట్లాడుతున్నాను వాక్యాన్ని ముగిస్తున్నాను ఇంకొక వన్ టూ మినిట్స్ పేత మొదటి పత్రిక మూడు ఏడు లో ఈ విషయాన్ని జ్ఞాపకం అటువలే పురుషులారా జీవమును కృపవరంలో మీ భార్యలు మీతో పాల్గొలన్నారని ఎరగండి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగక కాబట్టి మీ భార్య విషయంలో మీకు అభ్యంతరం కలిగొచ్చు ఎందుకంటే ఆమె పట్ల నీ ప్రవర్తన ఏరీతి ఉంది ఆమె పట్ల నీ విశ్వాసం ఏ రీతిగా ఉంది నీతో పాటు జీవమును కృపావరములలో పాగురాలు అన్న విషయాన్ని జ్ఞాపం చేసుకోవాలి పాలి అయిందని చెప్తున్నాడు కాబట్టి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగక తుద్దకు మీరెందుకు ఏక మనస్కుల సుఖ దుఃఖముల ఎందు ఒకరు పాలు పడి సహోదర కరుణా చితులను వినయ మనస్కులై జ్ఞాపకం చేయబడుతుంది కాబట్టి కొన్నిసార్లు హస్బెండ్ సైడ్ ని మనము మన ప్రార్థనలు ఎందుకు విజయం ఇస్తాడు అంటే దేవుడు ఈ పాయింట్ నాకు చాలా హిట్ హిచ్ హెచ్చరిస్తూ ఉంటుంది నేను చాలా ఈ విషయంలో వ్యసన పడతా ఉంటాము భార్య ఎందుకు ఇట్లా ప్రవర్తిస్తూ ఉంటుంది భర్త ఎందుకు ఇట్లా ప్రవర్తిస్తూ ఉంటాడు భర్త ఎందుకు ఇట్లా ఉంటాడు అని వ్యసనించొద్దు మనం ఒకటే శరీరం కదా ఎందుకు వ్యసన ఒకటే శరీరం కదా ఎందుకు కొట్టుకోవాలి ఒకరినొకడు ఒకటే శరీరం కదా ఎందుకు తిట్టుకోవాలి ఒకరినొకరు ప్రేమ సమాధానం మీరంతా ఏక మనసుల ఏక శరణం కాబట్టి ఆ విషయాన్ని జ్ఞాపకం తీసుకుని ప్రేయర్ చేయండి ఒకవేళ దాని వలన మీ అట్లా అటువంటి ప్రవర్తన ఉండడం మీ ప్రార్థన విఫలమవుతుందేమో గ్రహించండి చిన్న ప్రార్థనతో నేను మాకే ముగిస్తున్నా పరుషుధర తండ్రి మదనాల ప్రభు మీరు కొన్ని విషయాలు నేర్పించిన మాకు ప్రార్థన చేయాలని అడిగి ప్రార్థన విధాలను నేర్చుకొని ప్రార్థించాలని సహాయపడండినైనా మీతో సంభాషించాలా ఒక చిన్న పిల్లవాడు తండ్రితో సంభాషించినట్లు ఒక స్నేహితుడు ఇంకొక స్నేహితుడితో సంభాషించినట్లు మేము సంభాషించాలా అటువంటి ప్రార్థన మాకు నేర్పడినైనా గంటలు గంటలు ప్రార్థించాలా ప్రవ్వ ఎక్కువ సమయం ప్రార్థనలా గడపాలా ఎక్కువ సమయం వాక్యంలా గడపాలా అవును ప్రవ్వా మిమ్మల్ని ధ్యానించాలా స్నపరచాలా ఇవన్నీ లేకుండా మేము ఏ రీతిగా సేవ చేయగలం ఈ రెండు వీక్నెసెస్ ఉండి వాక్యం ప్రకటించినప్పుడు అది భయంకరమైన పోరాటం అయినా అక్కడ దుష్ట శక్తులు వచ్చి మమ్మల్ని పడగొడతా మీరే మాకు సైల్ గుండి నడిపించి మహిమనందమని ఏ సుక్రీస్తు తండ్రి చాలా వందనాలు మంచి వాక్యాన్ని మంచి మాటలు దేవుడు మీ ద్వారా తెలియజేశారు ముఖ్యంగా నిజంగానే చాలా మంది నా జీవితంలో కూడా ఈ మిస్టేక్ జనరల్ గా చదువు మీరు వాక్యం చెప్పేటప్పుడు చెక్ చేసుకుంటే నా జీవితంలో కూడా ఈ మిస్టేక్ జరుగుతా ఉంది నేను వాక్యం వినడానికి సహవాసానికి ప్రాధాన్యత ఇచ్చిన వాడే గానీ ప్రార్థనకి అంత ప్రాధాన్యత ఇవ్వలేదు రెండోది ఏంటంటే నేను కూడా ఒక్కొక్కసారి ఎక్కడన్నా గోడ ఒకటి చెప్పాల్సి వస్తే దేవుడు పరిచయ దేవుడు మాట చెప్పడానికి ఎవరన్నా ఆహ్వానించినప్పుడు అయితే ఒకసారి ప్రార్థన చేసేవాడిని అది వాక్యం చెప్పక ముందు గానీ చెప్పిన తర్వాత గానీ ప్రార్థనతో స్టార్ట్ చేసి ప్రార్థనతో ఎంజ్ చేయాలి మంచి మాట నేర్చుకున్నాను తర్వాత ఉపవాస ప్రార్థన అనేది మన జీవితాల్లో నిజంగానే చాలా అవసరం దానివల్లే ఈ ఉపవాస ప్రార్థన అనేది సక్రమంగా లేకపోవడం ఉపవాసం ఏంటి ఏంటో తెలియకపోవడం వల్లే ఉపవాసం దేవునికి ఇష్టమైన విధంగా ఉండకపోవడం వల్లే ఆ ప్రార్థన అనేది దేవుడికి యోగ్యంగా అంగీకారంగా లేకపోవడం వల్ల ఉపవాసం ఉన్నప్పటికీ కూడా దాని విలువ మనకు తెలియపోవడం వల్ల ఆ దూరం అవుతున్నాం ఆ విషయాన్ని చక్కగా తెలిపారు తర్వాత ప్రత్యేక ప్రార్థనా స్థలం ఉండాలి ఈ విషయం క్రైస్తవ జీవితంలో చాలా మందికి తెలియని విషయం ప్రత్యేకంగా ప్రార్థనకి ఒక గది ఉండాలి అని అదే అనిలు హిందువులు వాళ్ళు ప్రార్థనకి పూజా మందిరం పెట్టుకుంటారు గానీ క్రైస్తవులు బెడ్రూమ్ కిచెన్ అంత ప్రాధాన్యత కిచెన్ కిచెన్ అంత ప్రాధాన్యత ప్రేర్ హాల్కి ఇచ్చినట్టు నాకైతే ఎక్కడ చూడలేదు వినలేదు వెళ్ళలేదు కాబట్టి నిజంగానే ఇది ఒకటి నాకు నేర్పించింది ఈ రోజు ప్రత్యేకంగా ఒక ప్రార్థనకి ఒక స్థలం అనేది ఉండాలి తర్వాత దేవుడు నిజంగానే చెప్పిన మాట ఏంటంటే మొట్టమొదట నా నీతిని నా రాజ్యాన్ని వెతకమని చెప్పాడు అట్లాగే ఇక్కడ కూడా మొట్టమొదట ఆయన పరిశుద్ధ నామాన్ని ఒప్పుకుంటూ ఆయన రాజ్యం మాకు వచ్చిన నీ నామం పరిశుద్ధ పరచబడ్డను గాక ఈ రెండింటికి దగ్గర సిమిలర్ కోరికలు ఉన్నాయనుకుంటున్నాం ఆయన నీతిని రాజ్యాన్ని వెతడానికి ఆయన రాజ్యాన్ని మనకు రావడానికి ఆయన పరిశుద్ధ నామాన్ని మనం తలుచుకోవడానికి వాటిని బట్టి మనం ప్రార్థన చేయాలి తర్వాత ఆయన చిత్తం ఏంటో తెలుసుకోవాలి ఇప్పుడు ఆయన చిత్తం ఏంటో తెలుసుకోకుండా మనం ఎన్ని సంవత్సరాలు యుగాలు ప్రార్థన చేసినా ఆ ప్రార్థనకి సమాధానం రాలేదు అని అంటే ఆయన చిత్తానికి అనుగుణంగా లేవేమో ఆయన చిత్తం ఏంటో తెలుసుకోకుండా ప్రార్థన చేస్తున్నామేమో కాబట్టి ఆయన చిత్తంలో గనక ఉంటే ఒక్కొక్కటి ఇమీడియట్ గా ప్రార్థనకి మాకు మనకి జవాబు అనేది దొరుకుతుంది ఈ విషయాన్ని నా జీవితంలో కూడా చాలా నేను చూశాను ఆయన చిత్తం ప్రకారం మనం ప్రార్థన చేస్తే వెంటనే వెనువెంటనే సమాధానం దొరికింది అంతకుముందు ఎన్నో వాటి కోసం ఎన్నో రకాలుగా సొంత తలంపులతో సొంత జ్ఞానంతో సొంత ఆలోచనతో ప్రయత్నం చేసినప్పటికీ అవి ఫెయిల్ అయి ఉండేవి కానీ దేవుని చిత్తాన్ని ప్రకారం మనం ప్రార్థన చేసిన వెంటనే అది ఆదృచికంగా వెంటనే జరిగింది దేవుని నామానికి స్తోత్రం కలిగిన తర్వాత విసుగాక ప్రార్థించాలి ఎడతగాక ప్రార్థించాలి తర్వాత అన్ని ప్రార్థించాలి ఈ విషయం మాత్రం నిజంగా అన్ని విషయాల్లో బాగానే ఉంది కానీ ఈ విషయంలో మాత్రం పూర్తి స్థాయిలో నేనైతే పర్సనల్ గా దీన్ని దీంట్లో చాలా గ్యాప్ ఉంది విసుగక్క ప్రార్థించడం అనే దాంట్లో ఎడతగక ప్రార్థించుకుని దాంట్లో ఆ విషయాన్ని దేవుడు నాకు ఈ రోజు బయలుపరిచాడు దేవుడి వాక్యం ద్వారా చక్కగా మాట్లాడలేదని ఆశపడుతున్నాను తర్వాత ఇతరుల గురించి ప్రార్థన చేయడం మన గురించి మనం ప్రార్థన చేసుకున్నప్పుడు నిజంగానే కార్యం జరగలేదు గానీ ఎదుటి గురించి మనం ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా దేవుడు ఆ కార్యాన్ని చేశారు వాళ్ళ మనసు మార్చే విషయంలోనూ తర్వాత ఆధ్యాత్మిక స్థితిలో మార్పు కోసము అట్లాంటి వాటిలో చేసినప్పుడు చాలా విషయాల్లో దేవుడు మరి కార్యాన్ని చేశాడు నిజంగానే ప్రార్థనా జీవితం ఏ విధంగా ఉండాలి ఎట్లా ప్రార్థించాలి ఏ విధంగా మనం ప్రార్థన జీవితం అనేది ఉండాలి ప్రార్థనకు ఉన్నటువంటి అవసరం అనే అనేది చక్కగా చెప్పారు మీకు చాలా వందనాలు సార్ ధన్యవాదాలు థ్యాంక్ సార్ ఇప్పుడు మన మధ్యలో సంపత్ సార్ ఉన్నారు ఆయన ఒక చిన్న పాట పడవలసిందిగా ప్రేమ పూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను ఓకే సార్ పే జయమునిుజ నముల పై జయము విజయ ఉడాను ము తు విజయ భజన చే सा स्तुतिं नी नाम मुनि दिव्य पद विदिचिनि दीनदा वै मुक्ति नाव भावय मैना बोबलो भावय मैना ధరణి చిన్నావు బరణి చిన్నావు భజన కితు నారు ము తరకుని పరుడనైనా కార్ చి భజన తెలుక సు నమును ఎంత ప్రేమ సదా చింత కృప చింతి పలో సా థ్యాంక్ యూ సార్ నేను పాటపాడి దేవున్నామాన్ని మహిమపరిచినందుకు మీకు పొందనాలు ఇప్పుడు కామన్ గా ప్రేయర్ పాయింట్ వచ్చేపాటికి అందరికి ఒకటే ప్రేయర్ పాయింట్ అది గాసుపుల్ అవుట్ గురించి రెండోది ఈ రోజు మన సహోదరులు కొంతమంది సర్వీస్ చేయడానికి ఎవరైతే ఇవాళ అరౌండ్ సెవెన్ సెవెన్ థర్టీకి బయలుదేరి వచ్చినాం సార్ ఇటు సైడ్ మేడ్చల్ మేడ్చల్ దాటి మేము కామారెడ్డి దగ్గర దాకా వచ్చినాం సార్ కామారెడ్డి దాకా వచ్చే దారిలో కామారెడ్డి దాకా వచ్చే దారిలో ఒక గ్రూపు యూపీ పోతున్నారు ఒక గ్రూపు ఒక పది పదిహేను మంది వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేసినాము సో మీరు చెప్పినట్టు ఓఆర్ఎస్ ప్యాకెట్ అదను వాటర్ వాటర్ ప్యాకెట్స్ ఒక నాలుగు ఓఆర్ఎస్ ప్యాకెట్ ఒకటి నాలుగు అత్తి పండ్లు ఈ ట్రాక్ హిందీ ట్రాక్ పెట్టి ఇచ్చింది సార్ ఇంతవరకు వాళ్ళకి ఇచ్చి ఈ కామారెడ్డి దగ్గరకు వచ్చేసరికి అక్కడ ఒక చెక్ పోస్ట్ ఉంది సార్ అందరు యూపీ వాళ్ళందరిని పోలీసు వాళ్ళు ఆపేసి పెద్ద క్యూ ఉండింది లైన్ వాళ్ళ క్యూ పొద్దు నుంచి వాళ్ళు ఆకలైతుందని గొడవ పెడుతున్నారంట వాళ్ళు మేము రాంగ్లోనే సార్ మీరు టైంకి వచ్చినారు సార్ వీళ్ళు చాలా బాధపడుతున్నారు ఆకలితోటి కొంచెం మేమన్నా పెట్టండి సార్ అంటే ఇక మేము వాళ్ళందరూ ఒక హండ్రెడ్ హండ్రెడ్ ట్వంటీ మెంబెర్స్ దాకా సార్ వాళ్ళ వాళ్ళందరికీ లైన్ గా అన్ని ప్యాకులు సప్లై చేసాం సార్ సరిపోయినాయ సార్ చేసి ఇంకా ఉన్నాయి ఇంకొక సిక్స్టీ దాకా ఉన్నాయి సిక్స్టీ సెవెంటీ ఇంకా మిగిలిపోయినా ఇంకొక స్పాట్ కి వెళ్తున్నాం ఇప్పుడు ఇంకొక దగ్గరకి వెళ్తున్నాం సార్ దేవుడు ఘనచర్యం చేసినారు చాలా మంది స్వీకరించినారు చాలా మందికి వాక్యం కూడా చెప్పడానికి దేవుడు అవకాశం ఇచ్చింది సంతోషమైన జ్ఞాపకం చేసుకున్నందుకు అందునా సార్ ఇంకొక ఇంకొక స్పాట్కి సార్ దాని గురించి కూడా ప్రార్థించండి ఆ స్పాట్ కెళ్తే ఇంకొక సిక్స్టీ సెవెంటీ స్టాక్ ఉంది సార్ మన దగ్గర అయితే మీరు ముందు కష్ట మీరు చేయండి ప్రేరం వచ్చే మేము వాస్తవంగా చెప్పండి గాసుపుల్ అవుట్ రీచ్ గురించి తర్వాత మీరు ఎవరైతే టీం వెళ్లారో మీకు దేవుడు మంచి సహాయ సహకారం మీకు ఆరోగ్యం ఎండదెబ్బ గాని వడదెబ్బ గాని తగలుకోకుండా తర్వాత అక్కడ వచ్చిన దేవుడు మాట్లాడాలని ఒక ఆత్మన రక్షించబడదాన్ని ఈరోజు వాయించుకున్నాం సార్ వాటి గురించి మీరు ప్రార్థన చేయండి నమకం ఏంటండి ప్రేమి కలిగిం రాజా కొందనాలు స్తో చెల్లించుకుంటున్నా తండ్రి దేవ మీరు అనుగంధించినటువంటి కృపక నీ కొందనాలు అది కాలం నుంచి కాపాడినారు మీ యొక్క దయలో మీ యొక్క కృపలో ఉంచినారు దేవా నమ్మకం ఏంటండీ దేవ మేము దారిలో ఉన్నప్పటికీ మాకు ఇచ్చినటువంటి పాలు పంపులకే మీ కొందనాలు మిమ్మల్ని గణపరుస్తున్నాం మిమ్మల్ని ఆరాధిస్తున్నాం తండ్రి కేవలం పనికిమాలవారం వేడుదలము ఒట్టివారం తండ్రి అయ్యా నమ్మకం ఏంటంటే ఏ మంచిది కూడా మాలో నుంచి రాదు కానీ అయ్యా మీ యొక్క మంచితనాన్ని బట్టి మీ యొక్క కృపను బట్టి మాకు ఇచ్చినటువంటి యొక్క సహాయానికే నీకునాలు తండ్రి దేవా అనేకలకు ట్రాక్స్ ఇచ్చిండగా వారు చదవటానికి కృపను అనుకరించండి అనేకల హృదయాలతో క్రీస్తు ప్రేమకు సంబంధించిన మేము సంభాషించిన సంభాషణలు దేవా ఉపేసినవిగా ఉండటానికి సహాయం చేయండి నమ్మకం ఏంటంటే ఇంతవరకు మీరు అనుకరించినటువంటి కృపక నీకు వందనాలు నమ్మకం అయిన దేవ మరి ముఖ్యంగా నమ్మకమైన తండ్రి రాబోయే దినాల్లో మేము దేవ మీ యొక్క చేసే చేసేవారుగా అయ్యా మీ తోటలో పనిచేసేవారుగా ఉండడానికి సహాయం చేయండి నమ్మకం అయిన దేవ ఏ ద్వారా మీరు ఏ యొక్క పరిస్థితుల్లో మీరు మమ్మల్ని తీసుకెళ్ళిన ఉన్నారు ఎక్కడ మేము వాక్యం ప్రచురించాలనో తండ్రి ఎట్లా మేము వాక్యం ముందుకు తీసుకెళ్లాలనో కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం నమ్మకమైన దేవ ప్రేంగులని తండ్రి ఈ యొక్క సమయంలో తండ్రి మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటున్నాం మీ పాదాలు పట్టుకుంటున్నాం కృపను అనుగ్రహించండి అయ్యా అయ్యా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి గతంలో వచ్చినటువంటి అనేక అవకాశాలను మేము కోల్పోయిన వారంగా ఉంటున్నాం కానీ అయ్యా మీరు కనికరించే దేవుడుగా ఉంటున్నారు తండ్రి అయ్యా మరి ఒక అవకాశం కొరకు అయ్యా ఇంకా కొన్ని ద్వారాలు మా జీవితాల్లో తెరవడలే తండ్రి ఆఖరి దినాల్లో ఉంటున్నాం దేవా నమ్మకం అయిన తండ్రి రెంగులకి రాజా అయ్యాకృపణాల గురించి సహాయం చేయమని దేవా నమకైండ్రి కూడి వచ్చిన ప్రతి ఒక్కరికే మీకు అనునాలు చెల్లించుకుంటూ దేవా మాకి ఇక్కడ అనుగ్రహించినటువంటి కృపకొందరు ఆచరించుకుంటూ క్రీస్తు వారు పరిశుద్ధమైన గాస్పుల్ అవుట్ రీచ్ గురించి తర్వాత మీరు పరిచయం చేసే దగ్గర దేవుడు కొన్ని ఆత్మలన్నా రక్షించబడాలని మీరు చెప్పే ట్రాక్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి అర్థం అవ్వాలని అది వృధా కాకుండా మీ ప్రయాసం వృధా కాకుండా ఉండాలని దేవుడు వారి ఆరోగ్యం మీ ఆరోగ్యం కాచి కాపాడి ఎండదెబ్బనైనా ఉడదెబ్బనైనా లేకుండా మళ్ళీ మీకు వాళ్ళకి క్షేమం కలగాలని ఈ రోజు అంశాలు అంత గురించి మీరు ప్రార్థించేయండి మహాగణుడు మహోన్మతుడు నిత్య స్వరూపి నిత్య నివాసైన ప్రేమైన పరోప తండ్రి మీ పరిశుభ్రమైన శ్రేష్టమైన నామములకు వందనములు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం ఇంతవరకు మీరు కాచి కాపాడి మా పర్వభాన్ని నడిపించిన విధానం బట్టి స్వచ్ఛం మీరు ఇచ్చిన ప్రతి వనరులను బట్టి మీకు వందనాలు మీరు చూపుతున్న ప్రేమను బట్టి మీరు ఇచ్చిన రక్షణను మా తండ్రి మా ప్రభు మీ ఇచ్చినటువంటి ధన్యకరమైనటువంటి జీవితం బట్టి స్తోత్రంలో ఆయన నీ కొరకు భ్రతగా బాధ్యం అనుభవించినందుకు మా ప్రభుత్వ కుటుంబ తల్లం తెలియజేస్తున్నాం తండ్రి ప్రత్యేకంగా ప్రభుత్వ స్వార్థ కొరకు మా ప్రభుత్వ అనేకమైనటువంటి మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు ఏ ఒక్కరు కూడా నశించుట మీకు ఇష్టం లేదు కాబట్టి నీ దర్శనంలో భాగంగా మేము పనిచేస్తూ ఉన్నాం ఆ తండ్రి అబ్బాయి దీనికి వెళ్లారు ఎవరికి స్వార్థ ప్రకటించాలో మా ఎప్పుడు ఏ విధంగా వెళ్ళాలో దానికి కావాల్సిన వనరులు మా ప్రభావకు కావాల్సిన కాంటాక్ట్స్ మాకు కావలసినటువంటి ప్రభుత్వ తండ్రి ఆర్థిక వనరులు మానవ వనరులు వాహనం వస్తువులు మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం కృషి చూపించండి ఆయన అందరూ అంతటా మాడు మనసుకుంది రక్షణ పొందుటప్పుడు మా ప్రభుత్వం మా వంతు మేము ప్రభుత్వ తండ్రి కనబడినట్లుగా మాకు సహాయం చేయండి మమ్మల్ని వాడుకోనండి తండ్రి నీకు వందన కావలసిన స్థలాంతము జ్ఞానమును కృపను తయేయండి మా ప్రభుత్వ ఆ మారుమూల ప్రాంతాల్లో కూడా ఆ తండ్రి సంఘ విద్రోహ శక్తులు మత సంస్ వాదులు వెళ్లి మా ప్రభు అమాయకమైనటువంటి నిర్దోషమైనటువంటి వారి మనసులను కూడా గదిబిలి చేస్తూ శాపగ్రస్తం చేస్తున్నారు ఆయన విగ్రహ వైపు వారి తండ్రి చుస్తికర్త ఏ నేత మా ప్రభు వారికి తిరుగుబాటు నేర్పిస్తున్నారు తండ్రి దయచేసి వారి ఆలోచనలు వారి తలంపులు వారి సంస్థలు ఏసు వారి నిశాంతంలో నాశనం అయిపోరు గాక అని ఆగ్మపిస్తున్నాం ప్రార్థన చేస్తున్నాం తల్లి సహాయం ఇచ్చేయండి కృపను కృప చూపించండి ఆయన మహిమ ఘనత మీకే ఉన్నతమైన స్తోత్రములు తెలియజేస్తున్నాము ఆయన అయా అయా నీకు మీ మహిమ కొరకు కావాల్సినటువంటి అభిషేకంతో ఆత్మ నింపుదలతో ప్రభుత్వతో మమ్మల్ని నింపండి మేము మహిమ కొరకు వాడుకోనండి ప్రభు నీకు వందనాలను ఆయన అయ్యాని రాజ్య నిర్మాణంలో భాగంగా ఈ రోజు మేము ప్రభు అతన్ని వలస కార్మికులు అయినటువంటి వారికి కాస్త అంతా మా ఉంటుందేమో ప్రభు నెండి మా ప్రభు చీనుగా మా ప్రభు ఆహారం ఇవ్వడానికి కూర్చున్నాం మొత్తం మందించండి మేము ఇప్పటికే ఆలోచన చేశాము ఆయన సరైనటువంటి ఇబ్బంది పడి వెళ్ళినటువంటి వారికి ఏం చేయలేకపోయాం మమ్మల్ని మందించండి మమ్మల్ని మందించండి మన్నించండి ప్రభావ అని అయా అయా క్షమించి ప్రబాబ చాలా నిరాశపడ్డాం బయలుదేరి దగ్గరించి ఇంతవరకు ఎవరు కనపడలేదే అని చెప్పేసి మీ మహాకృప్ చేత చెక్పోస్ట్ దగ్గర పోలీసు వాళ్ళు ప్రమాదకరమైన ప్రయాణం చేస్తున్న వారిని దింపి వారిని ఒక నిలబెట్టిన కారణం ప్రభు నిజంగా మా హృదయాన్ని ప్రభావ ఆశించినట్లుగానే ప్రబాబ ఆ ప్రజల మీద మాకు అనుగ్రహించారు వారికి మేము చేయగలిగింది చేసిన వందని బట్టి మీకు స్తోత్రం ఆ ప్రభు ఏ ప్రయాస పని దర్తము కాకుండాట్లుగా మా తండ్రి మేము డైరెక్ట్ గా వారికి మా ప్రభు స్వార్త చెప్పడానికి ఆశపడడం కానీ అవకాశం లేకుండా పోయింది దయచేసి మా ప్రభు నా తండ్రి పత్రిక ద్వారా వారికి సమాచారం అందించే ఎవరు పత్రికను పారవేయకుండా ప్రతి ఒక్కరు దయచేసి దాన్ని చదవడానికి చదువు కూడా పారవేయకుండా చదువు ద్వారా ద్వారా చదివించుకోవడానికి సహాయం ఇచ్చేయండి ప్రభు చూపించండి ఆయన కనికరించండి నేను ఆయన వారిని దీవించండి వారిని రక్షించండి రక్షించండి నేను ఆయన నీకున్నారు ప్రయాణం దూరం వందల కిలోమీటర్లు ఇంకా వెళ్ళవలసింది వాళ్ళు క్షమత ప్రయాణం దయచేయండి మా ప్రభ వారికి ఎక్కడ ఆహారం గాని ఉంది మా ప్రభ నీళ్లు కానీ తక్కువ లేకుండా సహాయం చేయి ఇంకా దాతలైన వారిని ప్రేరేపించి మా ప్రభా కులమతాలతో సంబంధం లేకుండా వర్గభేదం లేకుండా ప్రజల్ని ప్రేరేపించి ఆ యొక్క ప్రభావ ఉన్న ప్రజలకి సహాయం చేయించుమని ప్రార్థన చేస్తున్నాం ప్రభుత్వం చూపించండి ఆయన అదేవిధంగా ప్రభావ ఎండలో ప్రభుత్వం మేము బయలుదేరి వచ్చాం మా ప్రభుత్వ మరి ఎప్పుడు ఎండలో పనిచేసే అంత ఇబ్బంది ఉండకపోవచ్చేమో కానీ మా ప్రభుత్వ మేము నిత్యం పనిచేయనటువంటి వారు ఎండలో మా ప్రభుత్వ తండ్రి మరి ఎలాంటి ఎండ దెబ్బ ఎలాంటిగా వడగాలి ఏ విధమైనటువంటి ఇబ్బంది ఆరోగ్య సమస్యలు లేకుండా దేహదోషం కాకుండా మాకు సహాయం చేయండి ఆరోగ్యం మంచి ఆరోగ్యం దయచేయండి మమ్మల్ని ప్రభా నీ కృపతో మీ ఆత్ప చేత మా కృప మా తండ్రి మమ్మల్ని బలవంతం చేయండి రీఛార్జ్ చేయండి బలపరచండి ప్రభాప తండ్రి మేము మమ్మల్ని ఎప్పుడు కూడా నీ మేము కొరకు నీ పని కొరకు ఎవరైనా ఈ బ్యాటరీస్ లేకపో ఎవరై వా మమ్మల్ని మార్చమని ప్రార్థన చేస్తున్నాం రోజు చూపించండి ఏసు ప్రభు ప్రశ్న నామలో ఆ ప్రతి పరిస్థితిని మా మేము అందుబాటులో లేనప్పటికీ మా ప్రభుత్వం మిగిలినటువంటి సభ్యులందరూ కూడా మా ప్రభుత్వ కూడా చక్కగా ప్రభుత్వం ప్రార్థించడానికి ఈ కార్యక్రమం జరిగించడానికి బ్రేక్ కాకుండా సహాయం చేశారు అందులో మీరు స్తోత్రములు వారిని మీరు దీవించండి ఆస్వాదించండి ఏసునాములు ప్రార్థించేశారు నామతోంది పాయింట్ వచ్చే రేచ్ గురించి సార్ తర్వాత ప్రేమ కలిగిన కుక్క కలిగిన మా తండ్రి జీవిన దేవాదం కృపా సింహాసనం కూడి రావడానికి సమయాన్ని బట్టి చిత్రం చెల్లించుకుంటున్నాం ఆయన మేము ఫిజికల్ గా వివిధ ప్రాంతాల్లో ఉన్నా ఆన్లైన్ లో సమయాన్ని బట్టి స్తోత్రం దేవా ఆయన ప్రభావ ఈ వివిధ రకాల సమయంలో లపరిచి నేను బుట్టి ఈ ప్రాంతాన్ని తీసుకొచ్చిన గానంపై స్తోత్రంలో సభ మేము ఇంత చేసినప్పటికీ ప్రయోజనం దాస్తులున్న తండ్రి ప్రభావ మీ బిడ్డలకు ట్రాక్స్ పంచడానికి మీరు సహాయం పెట్టిన స్తోత్రం నాయన సభ ఎవరైతే ట్రాక్స్ తీసుకున్నారో ఎవరికైతే సభ మేము చెప్పగలిగినామో వారి మనసుని వారి హృదయాన్ని మీద తట్టి సభ వారి కుర్చోపించిన ఆయన వైపు ఆకర్షించుకోవాల్సింది మీద వేడుకుంటున్నాము తండ్రి నీ సత్యాన్ని నీ వెలుగుని సభ బిడ్డలు సభ వెళ్ళడానికి సహాయం చేయండి భయంకరమైన విగ్రహాలు వైపు చూడాలి మీరు సహాయం చేసుకున్న మొత్తం స్వార్థిక ప్రార్థిస్తున్నా తండ్రి ఎంతో విగ్రహాలు ఆడిన తండ్రిని ఆయన ఎన్నో దేవుళ్ళు దేవతల ఎంతో పని ఉంటుంది తండ్రి ఆయన స్వార్థి పెంచండి మరో బాధ్యతను పెంచండి మా తండ్రి బాబా ప్రార్థనా జీవితంతో తండ్రి మీ వాక్యం తీసుకొని ఈ శక్తి చేత మీ బలం చేత తండ్రి నాయన ముందుకెళ్ళడానికి సహాయం చేయండి బాబా ఏ శక్తులైతే మీ వాక్యాన్ని వ్యతిరేకంగా పనిచేస్తున్నాయో ఆయన మీ రాజ్యానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నాయో బాబా ఆ శక్తుల యొక్క ప్రభావం నుండి విడుదల విముక్తి దయచేవాల్సింది ప్రార్థిస్తుంటున్నాం వాళ్ళ యొక్క ప్లాన్స్ వాళ్ళ యొక్క ప్రభాన ప్రాణాలు అన్ని ప్రభావ వ్యర్థం చేయాల్సిందిగా ప్రార్థిస్తుంటున్నాం మా తండ్రి ఆ యొక్క వ్యతిరేక శక్తుల నుండి మమ్మల్ని కాపాడిన ఆయన ప్రభావ మీ బిడ్డలో ఏ ఏ ప్రాంతాల్లో ఆయన ఆ ప్రాంతంలో చేస్తున్నారో ముఖ్యంగా నార్థన్ స్టేట్స్ లో ప్రభావం కాపాడి భద్రపరిచి మీ వాక్యం సరళంగా అన్నిల వద్దకు ఇతరుల వద్దకు సహాయం చేయండి ఆయన అంతకాలం నుండి నేను ఆశ్చర్యకరమైన వెలుగులో నడిపించండి ఆ సమాధానం నేను జీవితం నుండి నేను మీ యొక్క సమాధాన స్వార్థ వారి వద్దకు వెళ్ళి ప్రభావ వారి సమాధానం పొందులాగడానికి సహాయం చేయండి శాంతి లేని జీవితాలను దర్శించండి ప్రభావ వారి కాలు శాంతిని సమాధానం దయచాల్సిన ప్రార్థిస్తున్నా జ్ఞాపకం చేసుకోండి మా తండ్రి బాబా ఈ విధంగా గ్రూప్ లో కూడా వచ్చిన ప్రత్యేకంగా ప్రార్థించే భాగ్యం దయచేసి సూత్రం చెల్లిస్తూ మమ్మల్ని మా సమస్యను హిస్తగతం చేసుకుంటూ కొద్ది ప్రార్థన మహాప్రభు మా రక్షకుడు ఏ సూత్రిస్తున్నా ప్రార్థిస్తున్నా తండ్రి ఈరోజు ప్రేయర్ పాయింట్ వచ్చేటికి గాస్కుల్ అవుట్ రీచ్ ఒకటి మీరు దేవుడు మిమ్మల్ని ఎవరైతే ఆ జనాలు మీకు కనపడ్డారో వాళ్ళకి మంచి ఆరోగ్యాన్ని తర్వాత మీరు ప్రయాసం అనేది వ్యర్థం కాకుండా దేవుడు మరి నీరు కట్టి ఫలించాలని చెప్పి మీరు ప్రార్థన చేయండి సమయం బట్టిగా ప్రార్థన చేయడానికి ఇచ్చిన సమయం బట్టిస్తున్నాం ఉదయం నుంచి ప్రభా ఈ పరిచర్లో ప్రభా మమ్మల్ని ఉంచినందుకు నీకు ఎంతో వరుణాలు ప్రభా నీ విడలిని నిరాశపర్చేవాడివి కావు తండ్రి నేను మేము మా బలహీయతల్లో తండ్రి నేను ప్రభా నీకు నీ పని ఎంత ఎంత వేగంగా ఎంత బలంగా చేయాలో అంత బలంగా చేయలేని ఒక భయంకరమైన ఆత్మీయస్థితి మమ్మల్ని క్షమించండి తండ్రి నేను ఎంత ఎన్ని ట్రాక్స్ కావాలని ట్రాక్స్ పెట్టుకోలేకపోయినాము తండ్రి నేను ఏ రీతిగా ప్రభా బయలుదేరతాం కూడా ఆలస్యమైంది ప్రభా వీటన్నిటిలో తండ్రి మా మా బలహీనత అంతట్లో అయ్యా తండ్రి మీరే మహిం పొందమని ప్రార్థిస్తున్నాం తండ్రి నిన్న ఆ రీతిగా ఈ కూలీలు ఈ పనిచేసే వాళ్ళు ఎవరైతే వేరే స్టేట్స్ నుంచి వస్తున్నారో బహుశా మేము ఆ స్టేట్ లో పోయి స్వార్థ ప్రకటించలేకపోతాయ్యా అయా ఈ విషయం మేము సరిగా ఆలోచించలేదు మమ్మల్ని క్షమించండి ఈ విషయం చాలా ముందుగా ఆలోచించాల్సింది ఇంట్లో పడి తండ్రి నేను ఎంతో ఉపయోగపడేవాళ్ళం ప్రభా నీకు తండ్రి ఎందుకు ఏ కారణం చేత ప్రభా తండ్రి ఇటు తలంపు మాకు రాలేదు తండ్రి నేను మీ మీద ఆధారపడినందుకు మీ తలంపులు కోసం మేము వేచి ఉండనందుకు ప్రభావ కేవలం ప్రార్థించే వారిగా ఉన్నాం కాని నీ సన్నిధిలో తండ్రి వేచి ఉండి నీ నీ ఆలోచనలు అడగనే వారిగా ఉన్నాం ప్రభా మమ్మల్ని క్షమించండి తండ్రి మార్గం చూపించే గొప్పది ఏడువే ఉన్నావు తండ్రి నిన్న ఎందుకో ప్రభా అనేక సార్లు ఈ విషయంలో తప్పిపోతాం నిన్ను నీ సలహాలు తీసుకోవటానికి నీ నీ కౌన్సిల్ తీసుకోవటానికి నీ నడిపింపు కోసం ప్రభా తండ్రి మేం పోయే దాంట్లో నీ నడిపింపు అడుగుతాం గానీ నీ నడిపింపులో నీ దారు మార్గంలో నీ నడిపింపుని మేము కోరని వారిగా ఉన్నాం తండ్రి క్షమించండి సహాయం చేయండి అయ్యా ఈ రోజు ఇప్పటిదాకా తోడే ఉన్నందుకు వందనాలు ఎండ ఎక్కువ కాకముందే ఈ వీళ్ళందరినీ ఎవరైతే నియమించున్నావో నువ్వు ఉద్దేశపూర్వకంగా తండ్రి నేనా ఉంచేవో ఈ మేము ఏదైతే తిండి బండారు ఎవరికి ఇవ్వాలని ఉద్దేశించావో వాళ్ళకి ఇవ్వడానికి అయ్యా ఇటీ గృహ మాకు దయచేయమని అందరినీ ఆరోగ్యంలో ఉంచమని ప్రార్థన చేస్తున్నా అక్కడ చక్రవర్తి గారితో ఉన్న బ్రదర్స్ అందరినీ న్యాసం చేసుకోమని సహాయం చేయమని బాధపరచమని తండ్రి నాన్నీ ఉద్దేశం నెరవేర్చండి తండ్రి నాన్న బ్రదర్ సంపత్ బ్రదర్ రవి బ్రదర్ మనోజు బ్రదర్ తండ్రి నాన్న విజయ్ తండ్రి నాన్న బ్రదర్ చంద్రశేఖర్ గారు తండ్రి తండ్రి ఇక్కడ మాతున్న బ్రదర్ మురళి తండ్రి నాన్న బ్రదర్ ఒనిసింహస్ బ్రదర్ బ్రదర్ భాస్కర్ తండ్రి ఈ రీతిగా తండ్రి నాన్న నీ వీళ్ళందరినీ శాఖలందరినీ న్యాఫనం చేసుకోమని బలపరచమని మా ప్రార్థన వృధా కాదని నమ్ముతూ ఈ ప్రార్థన ఆలోకించినందుకు నీకు ఎంతో వదనాలు స్థుతులు తెలుస్తూ ప్రోపేటంతో వేడుకుంటున్నాం తండ్రి ఇంకా ఇంకా మా దగ్గర ఉన్నది సంపత్సారి చేస్తారు పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా తండ్రి మీకు వందనాలు ఏ మా తండ్రి మా ఏమైన ప్రోగ్రామ్ జీవితంలో నా జీవితంలో ముఖ్యంగా తండ్రి ప్రార్థించటం ఆయన ఈ రోజు తండ్రి ప్రభు రాక తండ్రి ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నాను ప్రభు ఆయన దేశధారణ స్థితిలో అనేకలు చూడాలని ప్రార్థన చేసిన రోజులు కూడా ఉన్నాయి ప్రభు ఆయన భక్తి జీవితం లేకుండా ప్రార్థించాను ప్రభు నీకు అయిష్టంగా ఉండి పాపంలో బ్రతుకుతూ ప్రార్థించి అది దేవుడికి వినబడిందని నేను ఆ కోసపడ్డాను నన్ను క్షమించండి అయ్యా తండ్రి ఈ రోజు నాతో వాక్యంతో స్థూతిగా మాట్లాడినందుకు నీకు వందనాలు ప్రభు ఆయన నేను పెట్టవలస్తున్నది ప్రభు మీరు ఎత్తవలసి ఉన్నది ప్రభు ఆయనా ఏసయ్యా మీ వైపు చూస్తున్నాను ప్రభు ఆయన ఏసయ్యా తండ్రి కనికరించి కరుణించి తండ్రి ప్రభా నా హృదయంలో ఉన్న తండ్రి ప్రభు అనగడిని తండ్రి ప్రభా తొలగించి తండ్రి నీ కార్యములు మాత్రమే జరిగించమని వేడుకలుస్తున్నాను తండ్రి ప్రభా న ఈ వరకు ఆయన ఈ రోజు వరకు ఈ సమయం వరకు గత కాలం నన్ను మమ్మల్ని కాపాడుతూ వస్తున్నందుకు నీకు వందన భద్రపడుతున్నందుకు నీకు వందన ముఖ్యంగా తండ్రి ప్రభా యథార్థమైన ప్రార్థన వలన ఆయన ఆనందపడిన చదివిందని ప్రభా ఆయన ఈ దాసన ద్వారా మాతో మాట్లాడి ఆయన యథార్థమైన ప్రార్థన నాకు నేర్పించాలి ప్రభు అటు మనసును నాకు అనుగ్రహించాలి ప్రభు నేను పాపిని ప్రభు అటు వాడిని నా మీద కృపను చూపించి కరణం చూపించి ప్రేమను చూపించి ఆయన ముళ్ళ చదువుల్లో నా స్థితిని తండ్రి ప్రభు సరైన మార్గంలో పెట్టి ఉన్నారని నేను విశ్వసిస్తుంటున్నాను ప్రభు దాన్ని బట్టి మీకు తండ్రి ప్రభా నాయన ఎట్టి పరిస్థితుల్లోనైనా వేస్తారడుగా నేను తల్లి కేవలము తల్లి నిన్ను ఆశ్రయించి తండ్రి ప్రభా నైనా నీ ఆజ్ఞ తొక్కన చిత్త ప్రకారంగా నాకు బిడ్డవాలి నేను మేము ఉండేలాగా సహాయం చేయండి తండ్రి ప్రభా ఆయన ముఖ్యంగా తండ్రి ప్రభాయన ప్రార్థన ప్రత్యేకం తల్లి ప్రభా వ్యక్తిగత ప్రార్థన ఉండాలని ఆయన గ్రహించున్నాం ప్రభా ఆయన అవకాశము మేము కల్పించుకున్నాం తండ్రి ఆ కాలంలో భక్తులు మీరు కొండలలో గుహలలో చెట్లల్లో తండ్రి ప్రభా ఆయన ఎవరికి కనపడకుండా అయ్యా ఒక మిషనరీ అయితే తన బెడ్ మీద మన భార్యని పక్కన పెట్టి బెడ్కి కింద వచ్చి రాత్రి ప్రార్థన చేసేవాడంట ప్రభా ఆమె చూసినప్పుడు ఆయన గమ్మును నిద్రపోయేవాడంట ప్రభు ఆయన అతి మనసును నా మాటకు దయచేయండి ప్రభు మీకు వందనాలు తెలిసి ఉన్నాం ప్రభావ ఆయన ఇక అనుభవం కావాలి ప్రభావ ఇంత క్రమలు పొందాలి ప్రభు చిత్తమును మా జీవితంలో అన్వయించుకోవాలి ప్రభు అవి గ్రహించండి ప్రభా సహరిస్తే ముఖ్యంగా తండ్రి ఈ రోజు మా అన్నవాళ్ళు సహోదరులు తండ్రి ప్రభా అవుట్ రీచ్ వెళ్ళి ఉన్నారు ప్రభా కార్యాలను చేయండి ప్రభా ఎంతమందికి ప్లీజ్ తెలియదు ప్రభా మీరు అంతే ఎవరో తెలియదు ప్రభా వారికి ఈరోజు మీ గురించి వెళ్ళింది సమాచారం మరి రక్షించబడాలి ప్రభా నరకానికి వెళ్ళకుండా తండ్రి మీరు కార్యం చేయండి ప్రభా గొప్ప కార్యాలను చేయండి తండ్రి ప్రభా ఏ ఒక్కరు నశించుకోవడం మీకు కితం తండ్రి అక్కడ సహోదరులను వాడుకోండి ప్రభు మీరు మహిమకు ఉండండి ప్రభు ఇంకా గొప్ప కార్యాలయం చేయమని పెట్టుకునే చుట్టూ మరి అక్కడి దట్లోనే తీర్చండి ప్రభు ఆయన అక్కడ వాళ్ళు ఏ ఒక్కరు నశించుకోకుండా ఉండటం సాయం చేయండి అదే మరిగా ఉన్న ప్రతి సభ్యుని మాత్రం చేసి భారతదేశానికి మేము వెళ్ళి తల్లి ప్రభా పని చేయలాగా సాయం చేయండి క్రమపడిలాగను సాయం ఒక మిషనరీని లేవులాగను సాయం గొప్ప కార్యాలయం చేయమని స్తోత్రములు తండ్రి విజ్ఞాపనం ఆలోకించుదేవాళ్ళ వారి వద్ద నివసించేవాకు చేత బాగు దేవ స్తోత్రములు వాక్యములు స్థిరపరచే దేవానికి వందనాలు వాక్కు చేత ఆకాశం కలగజీసిన దేవ స్తో వందనాలు తండ్రి రక్షణ దినమూలు మమ్మల్ని ఆదుకున్న దేవ స్తోత్రములు రోగములను భరించిన దేవ స్తోత్రములు బహు కీర్తనటువంటి దేవ స్తోత్రములు భయములన్నింటిలో పట్టించే దేవ దేవా పవిత్రములు పరిశుభాత్మ వచ్చిన దేవస్తోత్రీ అను పైబట్టను ధరింపచేయి స్తోత్రములు నశించిన దాన్ని వచ్చిన దేవస్తోత్రములు నిర్మలమైన ధర్మము నేరవి నా దేవ స్తోత్రములు తీర్చే దేవ స్తోత్రములు నీటి గల దేవస్తోత్ర చేసిన దేవస్తోత్రీగా మా తండ్రి ఈ యొక్క నామమును ఆపాదంలో ఐక్య ప్రార్థన సమావేశం సహవీ పన్ను సన్నిధి పరిశుభాత్మ ఆవరింపుని బట్టిస్తున్నాము ఆకాశ మండలం కంటి అయిన దేవస్తోత్రం ఆనందోషము ఆ పథకాల మంది పట్టణశాలలో దాచి అంత్యదము లేవా తీర్చుటను ఆకాశము నుండి ఆహారం ఇచ్చినటువంటి దేవస్తోత్రం పరశుపాత్మవరం నుంచి దేవాల నుండి స్తోత్రములు పాఠ్యం చక్రమంలో ఎంతగానో ారు అట్లాంటి ప్రార్థన ప్రాముఖ్యతను వాక్య నెరవేర్పును వాక్య కార్యసిద్ధిని ద్వారా మాట్లాడి మాతో మాట్లాడినారు మా ఇలాగ ప్రార్థనని మాకు అలా వాక్యం ద్వారా వెల్లడిపరిచినారు అటు ఏమను పంధన భయభక్తులతో మేము విశ్వాసంతో మాట్లాడి ప్రార్థించటప్పు మంచి ప్రార్థన సహవాసం లో మీకు వందనాలు మాత్రం పరలోక మందినం అతను ప్రార్థనలో పరలోకల్ని ఆరాధించటం అనేది మరి మేము కోరుకోవాల్సి ఉంది అతి సహవాసాన్ని సాన్నిధ్యాన్ని కోరుతున్నాం ప్రభు ఇంక వందనాలు మేము ఆరాధించను ఏ సమయంలో కృష్ణ ద్వారా అవసరాలను మరి క్రీస్తు ప్రభుల వారికి దేవుడు తండ్రిగాను అంటే సృష్టికి ఆయన తండ్రి కాబట్టి తన బిడ్డలైన మానవ పాపాలు సహిస్తాడని సరిన క్రమంలో పెట్టి వారిని మా తండ్రి తండ్రి అయిన దేవుడు పాపాన్ని తీవ్రంగా వ్యతిరేకించే పరిస్థితుడు తండ్రి కానీ ఈ రీతిగా మమ్మల్ని పిలిచి మా పాపాన్ని సహించి వహించి భరించి మాకు పరిశుద్ధ నామం ఈ నామం ద్వారా మమ్మల్ని పవిత్ర పరిచినందుకు అందు యొక్క నామమును పరిశుద్ధ పచ్చద ఈ రీతిగా దేవుని నామాన్ని ప్రస్తుతపరచడంలో మా మా ప్రార్థనా జీవిత ముఖ్య ఉద్దేశంలో ఉండాలి మాత్రండి ఈ రీతిగా భయభక్తులు గౌరవం కలిగి మహిమాఘనత మరి ఆపాదించట్లో మా ప్రార్థనలో అనుదిన ప్రవర్తనలో దేవుని ఆయన సంఘానికి ఆయన సువార్తను ఆయన రాజ్య కలిగే విధంగా మేము జీవించాలని మరి వాక్యం ద్వారా తెలుసుకున్నాము దేవుని నామానికి ఆయన గుణ లక్షణాలకు భయంకరమైనటువంటి పాపం విడుదల నుంచి బహిరంగంగా మరి ఒప్పుకోలను సహించే విధంగా నడుచున్నాము మరి వచ్చిన కాక ఆ ప్రార్థనలో ఇప్పుడు భూమి మీద రాజ్యానికి భావి కాలంలో దాన్ని అంతిమను ఉండేటట్టు మనం కార్తీక తిరిగి రావాలని నూతన ఆకాశ నూతన భూమిలో దేవుని రాజ్యస్థాపన జరగాలని మేము ప్రార్థించే వారంగా ద్వారా వాక్యముల ద్వారా మా తండ్రి అనేక అనేక సత్యాలను మేము తెలుసుకుంటున్నాం మీకు వందనాలు మరి దేవ సన్నిధి కొరకును దేవుని రాజ్య ప్రత్యక్షత కొరకును సాతన క్రియ నాశనం కొరకును రోగుల స్వస్థత కొరకును తప్పిపోయిన వారి తక్షణ కొరకును నీటి పరిలో మా తండ్రి ప్రజలపై పరిశుద్ధత్మ కుమ్మరింపు కొరకును మేము అందరము ప్రార్థన చేయవరంగా దేవు రాజ్యము చిత్రం నేటిగా ఈ యొక్క రాజ్య వ్యాప్తిలో మేమందరం సాక్షి కొంత చేయమని దేవుని రాజ్యము ఆయన నీతి ఈ మధ్య ఉండాలని ప్రార్థించినప్పుడు మాత్రమే అతి సంకల్పం నెరవేరుతుందని గ్రహించే వరంగా అనుదిన ఆహారంలో అందనాలు మరి ముఖ్యంగా నేటి దినములు మరి ప్రియ సహోదరులు ఆ యొక్క వార్త చాటింపులో మాత్రం పాలు ఈ యొక్క ప్రేమను ఇతరుల కనపరుస్తూ వాక్యాన్ని బట్టి ఆ యొక్క నడిపియాన్ని దయచేయండి వారి ఎండదెబ్బ నుండి వారిని కరణించి కాపాడమని ఈ కబల భద్రత దయచేయమని నడిపింపులు దయచేయమని మనం సమకూర్చమని ఇంకా మతాన్ని వారి ప్రేరేత కలిగి వారికి సహకరించడం దయచేయమని మతండ్రి దేశంలో రాష్ట్రములలో కుటుంబంలో సమాజంలో సంఘములలో ఈ మాత్రండ్రి వాడుకోనని అడుగుతున్నాము దయచేసి మీ నామేడల ఆసక్తి మీ యొక్క క్రమవద్ధీకరణలో భయభక్తులు జీవించే వరంగా ఉంటుందని ఏసుకృష్ణించి వేరుకొచ్చి ఆశీర్వాదం చంద్రశేఖర్స్తారు ఆఖరిగా నేను ప్రార్థన చేస్తాను ఇప్పుడు నేను ప్రార్థన చేస్తాను నా తర్వాత చంద్రశేఖర్ సారు ఆఖరి ప్రార్థన ఆశీర్వాదం ఇచ్చి కార్యక్రమాన్ని ముగిస్తారు ఏ యోగ్యత లేని నాయకృపూపిను మహిమతో నింపి మార్గము నీ వైతివీ నీ చిత్తమేనా ఎందు నెరవేర్పోవాలని నీ సేవయే నా శ్వాసగా కడవరకు నిలవాలని నీ చిత్తమేనా ఎందు నెరవేర్పోవాలని నీ సేవయే నా శ్వాసగా కడవరకు నిలవాలని నామది నిండె నువెనా తోడుగా నిడగా ఆత్మతో నింపుమా శక్తి నా కొసగుమా నా చెయ్యి పట్టి నన్ను నీతో నడుపు దేవా పరిశుద్ధురా పరిశుద్ధురా పరిశుద్ధురా ప్రేమ నమ్మకం కలిగిన మా ఏ సయ్యా కొందనాలు స్థుతుల స్తోత్రాలు తండ్రి ఇదిగోనైనా ప్రభా మరి మాలో ఏ యోగ్యత ఏ మంచితనం లేకపోయినా ప్రభా అయ్యా దేనికి పనికిరాత్రి పాత్రలో అయినా ప్రభా ఒంటి పాత్రలో అయినా ప్రభా అించుకుంటున్నారు తండ్రి ముఖ్యంగా ఈ పరిచర్యలో నన్ను కూడా పాత్రం చేశారు తండ్రి నీ కొందనాలు స్తోత్రాలు రక్షకాని కొందనాలు స్తోత్రాలు ప్రభా మరి నేను ప్రార్థించే బాధ్యతను ధ్యానించే ధన్యతను ప్రభా మాకు అనుగ్రహించి ప్రభా నీ సేవ మాపై ఉంచినందుకు నీ కొందనాలు అయ్యా అలాంటి ఆశ పుట్టించినందుకు అయ్యా అయ్యా నీకు ముఖ్యంగా ప్రభా మరి ఎంతో దూర ప్రాంతాలకు వెళ్ళి ప్రభా స్వార్థను అందించాలనే భారాన్ని ప్రభా కలిగించి ఆ భారమైన ప్రభా టీం మధ్య నన్ను కూడా ఉంచి ప్రభా అటువంటి భారంతో నింపినందుకు నీకు మేము వెళుతున్న ప్రతి స్థలాన్ని మీరు జ్ఞాపకం చేసుకోనండి ఆ స్థలంలో మీరుండీ మీ కార్యం చేయండి ప్రభా మీరు మహిమపరచబడిన దేవాని కొందన గణపరచబడిన దేవానికి కొందరు అయ్యా నీ నామం పరిశుద్ధపరచబడాలి దేవా వీళ్ళందరి చేత అన్ని జనులు కూడా ప్రభా ప్రతి ఒక్కరు ప్రభా నీ నామాన్ని ఒప్పుకోవాలా నీ ముందు ప్రభా మరి మోకాళ్ళు వంగాలి తండ్రి నీ కొందనాలు బట్టి పరిచయం చేయించుండగా చేస్తున్న భారం కలిగిన ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకునే దేవాన్ని కొందనాలు చెప్పబడిన వాక్యాన్ని బట్టి నీ కొందనాలు అయ్యా అయాజమే ప్రభావ జీవితం ఎడతగా విసుగులేక ప్రభా ప్రార్థించే మనసును కూడా మాకు దయచేయండి ప్రభా అయ్యా గొట్టి పాత్రమే ప్రభా మా ఎంపికతో నింపండి దేవాన్ని కొందనాలు అయ్యా నీ చిత్తం మాకు తెలియజేయండి దేవా నీ చిత్తానుసారంగా నడిపించండి దేవా ప్రభావి కొలు ఆ విధంగా నడిపిస్తున్నారు నమ్ముకుంటూ ఉన్నారు ప్రభా కాబట్టి ప్రభా మతపరమైనటువంటి క్రైస్తవ జీవితం నుంచి రక్షించుకున్నారు ప్రభా సత్యవరం వైపుకు ఆకర్షించారు అయ్యా నిన్ను వెంబడించే బాగ్యతను నాకు అనుగ్రహించారు అట్లా దానితను బట్టి కొందా తండ్రి మరి పరిచయ చేస్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోనండి ఎండలు విపరీతంగా ఉన్న ప్రభావ ముఖ్యంగా అయినా నలభై రెండు నలభై నలభై ఈ ప్రభా డిగ్రీల్లో ఎండ వేస్తూ ఉండగా ప్రభా వీరు చేస్తున్న పరిచయలు మీరు జ్ఞాపకం చేసుకోనండి వెళ్లిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోనండి బ్రదర్ మురళీ గారిని ఎఫ్ఐఎమ్ గారిని శ్యామ్ గారిని మరి మునీస్మస్ గారిని మరి భాస్కర్ సార్ని మీరు నాపకం చేసుకుని అయ్యా ఆ పరిచర్ని ఎవరికైతే మీరు భారాన్ని కలిగించారు ప్రభా మరి ఆశపడ్డ ప్రాణాన్ని ప్రభా మేలు తృప్తిపరచండి ముఖ్యంగా వాళ్ళు ప్రభావి పట్టాలని వెళ్ళగా ప్రభా ప్రభా మనుషులను పట్టే జాలలుగా చేసినందుకు నీకుందనాలయా వారిని మరి వాళ్ళు పట్టుతుండగా ప్రభా ఆ ట్రాక్సీ ఇస్తుండగా ప్రభా ప్రభా వ్యర్థం కాకుండా ప్రభా మరి వాళ్ళ ప్రయాసం వృధా కాకుండా ప్రభా మీరు కాచి కాపాడి ప్రభా మీరు మీరు మీరు సహాయం దండి దేవని కొందనాలు స్థుతుల స్తోత్రాలు ప్రభా ముఖ్యంగా ప్రభా ఈ ఎండ దెబ్బను వడదెబ్బను వారికి తగలకోకుండా వారికే కాకుండా ఎవరైతే ఈ ప్రయాణం చేస్తున్నారో వారికి కూడా ఎటువంటి ఇబ్బంది ఇరుకు వేదనలు శోధనలు కలుక్కోకుండా ప్రభా క్షేమంగా వారు వీరు ఇంటికి చేరడానికి అనుగ్రహించడం దేవా కొందనాలు ప్రభా మరి ఆకలితో అలమటించుకోకుండా ఇంకా వాళ్ళ లలిదారులో ఇలా నీ పిల్లలైన వారిని ప్రభా ఆత్మ పురులైన వారిని ప్రభా నీ ప్రణాళికలు ఉన్న వారిని పంపించి వాళ్ళ ఆకలి తీర్చి ప్రభా ప్రభా వారిని కూడా నీ రాజ్యంలో మీరు చేర్చుకున్న దేవాని కొందనా స్థుతుల స్తోత్రాలు ముఖ్యంగా ప్రభా ఇదిగోనైనా మరి మేము ఈ స్వార్థ అందనే ప్రాంతాలకి స్వార్థ చేయాలని ఆశపడుతుండగా వెళ్లాలని ప్రయత్నం చేస్తుండగా ప్రభా ఆ కార్యక్రమాన్ని ఆ ఆలోచనలు మీరు సఫలం చేయండి రాజ్యాన్ని కొందనాలు నిశ్చితం అయితే ప్రభా మరి ఆ భద్రాచలం వైపు వెళ్లాలని ఆశ కలిగి ఉండగా ప్రభా మరి అక్కడ మీరు ఏర్పాటు చేసి స్థిరపరిచి సిద్ధపరిచి ప్రభా ప్రాంతాన్ని సరళన చేశారని ప్రభావిటువంటి ఆటంకం లేకుండా ఆ ప్రాంతాన్ని మాకు చూపించారని మేము విశ్వసిస్తున్నామయ్య ప్రభా ఆ ప్రాంతంలో ప్రభావ కాత్మనా రక్షించబట్టాన్ని కుటుంబాన్ని గ్రహించండి ప్రభా రక్షించబడిన బిడ్డలను బలపరచడానికి బిడ్డలైన వారు పంపించండి ప్రభా అనేకులు మారున్నట్లుగా వారికి సాక్ష్యాన్ని విని అనేక ముందు ఇతర తిరుగునట్టుగా ప్రభా ఆ ప్రాంతంలోంచి గొప్ప దైవజన్లు మీరు లేకుండా స్వార్థికులు మీరు లేకుండా ఎందుకంటే ప్రభా ఆ ప్రాంతంలో వారు ఆ ప్రాంతం వారిలో అయితేనే విశ్వసిస్తారు కానీ మిగతా పోతే వాళ్ళు ఆహ్వానించారు స్వీకరించరు తండ్రి కాబట్టి వాళ్ళని మీరు జ్ఞాపకం చేసుకోనండి అయా ముఖ్యంగా గుడిసి ప్రాంతాన్ని మీరు జ్ఞాపకం చేసుకోనండి చాపరా ప్రాంతాన్ని మీరు జ్ఞాపకం చేసుకోనండి అయా ఈ ప్రాంతాల్లో స్వార్థ లేదయ్యా అయా అటువైపు బాగా ప్రభా మరి అన్ని మతస్థులు ఆ ఎక్కువగా ఉన్నారు ప్రభా అయా మరి ఆర్ఎస్ఎస్ తీవ్రత ఎక్కువగా ఉందయా నీకు చూపించండి ప్రభా ఆ ప్రాంతాలను మీరు దర్శించండి ప్రభా మీరు శోధించండి దేవా అయ్యా మీరు మీ మీ బిడ్డ లేని వారిని మీరు పంపించండి దేవాన్ని కొందనాలు మంచి బిడ్డను పరిశోధించి పరిశీలించి ఆ ప్రాంతానికి పంపించి తన ద్వారా ప్రభా అనేక కార్యాలు మీరు చేసి ప్రభ వారిని మీ పట్ల ఆకర్షితులుగా చేయనట్లుగా మీరు కృప్రహించండి దేవ అని కొందనారు ఈ పరిచర్యలో ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభా ఏకాత్మనిచ్చారు ఏక మనసునిచ్చారు ప్రార్థించే కృపనిచ్చారు ప్రభా మీరు అందరికీ మీరు అనుగ్రహించిన గొప్ప తలంతను పట్టింది కొందనాలు అయ్యా మరి ఇప్పటివరకు ఈ గ్రూప్ లో నుంచి ఎవరైతే వెళ్ళలేదు ప్రభా అందరూ ఏకాత్మే కలిగి ఉన్నారు కన్నడకి తప్పిపోకుండా వీరందరూ ప్రభా అనేకులకి ప్రభా మార్గదర్శకులు అవునట్టుగా ప్రభా ఈ పరిచర్లోకి అనేక యవనస్తులు చేరి నేర్చుకొని ఆకర్షితులై ప్రభా అనేక ప్రాంతాలకి వెళ్లి స్వార్థను ప్రకటించి ప్రభా నీ రాజ్య స్వార్థను ప్రకటించి ధాన్యతను బాధ్యతను వారికి కూడా అనుగ్రహించమని ప్రభా మాలో ఇంకా ఏదైనా లోపు ఉంటే ప్రభా సరిచేసి క్షమించి మంచి పాత్రలుగా పనిముట్లుగా వాడుకోమని ఏసారి శక్తి కలిగి నాములు అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రార్థిస్తున్నది పరిశుభ్రవ తండ్రి మీకు వనాలైన కళ్యాణ శ్రీ తండ్రి గ్రహించగలిగి మరుగు మమ్మల్ని తమగా స్వీకరించుకున్నారు మా పాపాలు క్షమించినారు అంతరంగ మార్చుకున్నారు దండాలైన కాబట్టినైనా మీ విదే కాలను మేము ప్రార్థిస్తున్నాము మీరు మా సహాయకులు వినందుకు వదనాలు మరి విశేషంగా మా సహా సహోదరులు తరగా అయితే వాళ్ళలో ఉంటున్నారు తండ్రి కేంద్రం యొక్క ప్రకటించాలా అనేక రావాలా అటువంటి సేవా జీవితంలో నడిపించండి ప్రార్థా అందరి సాక్షులు నిలబెట్టుకోమంటారు శుద్ధుద్ధ నామం ప్రార్థించున్నాం తండ్రి మన పర్వాలేదు కృప సమాధానం నడిపిస్తూ మనందరికీ సదాకాలం తొలగిండు దాకా యూ సార్